ఓకే సార్ ప్రార్జెంట్ అది ముస్కోండి ప్రార్జెంట్ ఇది పరిశుద్ధుడా గొప్పదేవ ఏసయా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ మహోన్నతుడా అద్వితీయుడ కృపా సత్య సంపూర్ణుడా నీకే లెక్కలేనని వందనాలు తండ్రి ఇదిగో నా ప్రభా గడి చిన్న కాలం అంతా కనికరంతో ప్రభావం మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ దినం వరకు ఈ గడియ వరకు ప్రభావం మమ్మల్ని సజీవులు లెక్కలో నీకు కోట్లాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదన్నా తండ్రి ఈ కాల సమయంలో ప్రభావ నేను అమ్మన మేము కూడి ఉన్నాం ప్రభావ తండ్రి మీరే ఇక్కడ ఆధిపత్యం వహించండి ప్రభావ మీరే నాయన మీ యొక్క ఆత్మకార్యం మా మధ్యలో జరిపించండి ప్రభావ పాఠం ద్వారా మహిమలు ఉందని ప్రభా మీ యొక్క దాసం ద్వారా మీరే మొత్తం మాట్లాడండి ప్రభాన ఈ యొక్క మీటింగ్ మొత్తానికి ప్రభా ఆది అంతా మీరే వహించిన ప్రభా మీరే మీ నామానికి మహిమలు ఉందని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె పాట బ్రదర్ నేను పాడాల పాడండి బ్రదర్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 మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా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 రక్షని పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో ఊరిలో పలి వీధుల్లో మీరైనా మీల్లో ఒకరైనా మీరైనా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 మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెలతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నా నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెలతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు మీరైనా మీలో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 కొందరి ఉన్నారు ఎవరైనా మీలో ఎవరైనా మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా హెలుయ్య థ్యాంక్ యూ బ్రదర్ ్రదర్ అన్న వాక్యం చెప్తారా ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం తప్పకుండా ప్రార్థం చేసి దేవుని వాక్యం ధ్యానిస్తాం పరిశుద్ధ్ర వాళ్ళు తండ్రి గ్రంథంలోని ఆరు అధ్యాన్ని మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం ఇంతవరకు మీరు మళ్ళీ కాచి కాపాడందుకు మీకు వదనాలు ప్రభ మీరు తప్ప మాకు అవి చూపించారు కాబట్టి మీరే మహిమనందమని ప్రార్థిస్తున్నాం సమస్త గలత మహిమ ప్రభావం మీకే చెల్లినగాక హెలియా ప్రభావ ప్రతి బ్రదర్ని సిస్టర్ని ఆశ్రయించండి సర్వసత్యాలను నడిపించండి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రవసిత పరచుకోమని ఏ సుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మనం ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం పోయిన వారము ఆ యొక్క అధ్యాయము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 బూరలు కూడా అంతే బూరలు ఊదినప్పుడు ఉరుము వంటి స్వరం వస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరంతో చెప్టావు ఏంటి అంటే గంభీరమైన స్వరం అన్నట్టు దాని తర్వాత రెండో వర్షంలో మీ మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొండి ఉండాను అతనికి ఒక గిరిటం ఇవ్వబడను అతడు జయించచ్చు జయించుటకు బయలువెళ్ళాను వీటికి సంబంధించిన విషయాలు మనము పోయిన వారము అటుపోయిన వారం ధ్యానించినాం పోయిన వారం మటుకు నాలుగు జీవులకు సంబంధించిన విషయాలు ధ్యానించడం క్లుప్తంగా విచూపించి ఈరోజు ఆ రెండవ వచనంలో ఉన్న తెల్లని గుర్రానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తాం మనం తిరిగి జక్ర గ్రంథానికి వెళ్ళిపోతాం ఈరోజు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్తున్న వాడికి ఆ రోజు ఉన్నవాళ్ళు ఈరోజు ఉండకపోవచ్చు ఈరోజు విన్నవాళ్ళు ఆ రోజు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 పరిచయం చేస్తున్నాడు అనేట్ల కొరకు తన ప్రాణాన్ని క్రయదానంగా పెట్టిన బలి పశువు లాగా మనకు అతను కనిపిస్తాడు మార్కు సువార్త అదే రీతిగా నాలుగవ సువార్తనే లూకాసువార్త మనుషు ముఖము వంటిది దానికి సాదృశంగా ఉంటుంది ఆయన సంపూర్ణమైన మనిషి సంపూర్ణమైన దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని పోయిన వారం అందుకేనని లూకాసువార్తలనే సన్ ఆఫ్ మ్యాన్ లేక మనుష అని పరిచయం చేయబడతాడు అంతవరకు మనకు కనిపించేవా పదాలు దేవుని కుమారుడు అని పరిచయం అవుతుంది కానీ ఇక్కడ మటుకు లూకాసు వార్తకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు పరిచయం అవుతుంది కాబట్టి మనుష్య ముఖం కాబట్టి ఆయన ఏ రీతిగా మనకు కనిపిస్తుండే ఏశప్రభు అంత ఈజీగా మనకు అర్థం కాడు ఎంతగా ప్రయాసపడుతున్న కానీ అనేక పర్యాలు రకరకాల విధాలుగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన అది చివరిగా నాలుగవ జీవి పక్షిరాజు వంటిది అది ఎగురు చిన్నది ఎగురుచిన్న పక్షిరాజు వంటిది కాబట్టి యోహాను సువార్తికుడు అతన్ని పక్షిరాజుతో పోలుస్తున్నాడు కాబట్టి ఏసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్న ఈ జీవులు అందుకు ఆ స్వరము అవి మాట్లాడినప్పుడు గంభీరమైన ఉరుము వంటి స్వరం అన్నట్టు ఆయన రెండవ రాకడ కొమసింహం ఇప్పుడు బాగా అర్థమవుతుంది కొథమసింహం మారుస్తే ఉరుములాగా ఉంటుంది కదా కాబట్టి ఆయన రెండవ రాకడా కొమసింహము రూపకంగా వస్తున్నాడు మొదటి రాకడ గొర్రెపిల్ల రూపకంగా వచ్చిన అందుకే ఆయన సాధువుగా మాట్లాడినట్టు మనం చూస్తాం ఎంతో ఓర్పుతో సహనాలతో దయగలిగిన వాడిలాగా అనిపిస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు మనం చూడబోతున్న రెండవ వచనంలో అతను తెల్లని గుర్రము ఒకటి కనబడము దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చోండి ఉండేది అయితే మనం చాలా సార్లు ధ్యానించినాం ఈ విల్లుకు సంబంధించింది ఇంగ్లీష్లో బౌ అంటాం జేమ్స్ట్రాంగ్ నంబర్స్లో నేను మళ్ళీసారి తిరిగి చూసిన ఈ బౌ అనేది ఏందనేది మొదటిదిగా అక్కడ ఫిఫ్టీ ఎయిటీ అన్న నంబర్ మనం పోయిన వారం చూసినాము ఫిఫ్టీ ఎయిటీ ఎయిట్లో అంటే టు ప్రొడ్యూస్ ఫ్రమ్ సీడ్ యాజ్ అ మదర్ అ ది ఎర్త్ Literally or figuratively, to bear, to born, to bring forth, be delivered, be in travail Prasaveda is a good thing That is why, Prasavya is a good thing Prasavya is a good thing That is why we are doing a gap here We are getting a gap in this world ఈ బవ్ అనే పదం అర్థం ఉంది ఇంకొక జేమ్ స్ట్రాంగ్ నంబర్స్లో ఇంకొక నెంబర్ చూస్తున్నాను ఫైవ్ వన్ వన్ తర్వాత ఈ ఫైవ్ వన్ నుంచి వస్తుందంటే ఫైవ్ జీరో ఎయిట్ నుంచి వస్తుంది బవ్ అంటే బట్టతో నేయబడిన రిబ్బన్ వంటిది మనకు తెలుసు రిబ్బన్ ఆడపిల్లలు రిబ్బన్స్ కట్టుకుంటారు తలకి అది బట్టతో నేయబడింది అయితే ఈ హోటల్స్లలో మనం చూస్తాం ఈ బేరర్స్ అన్నం వడ్డించడానికి ఆర్డర్స్ తీసుకొని అన్నం వడ్డించే వాళ్ళు ఉంటారు వాళ్ళ కాలర్కి చిన్న రిబ్బను నల్ల రిబ్బను కట్టినట్లుంటుంది ఆ రిబ్బన్ ఎట్లా కట్టింటుంది గిఫ్ట్ ప్యాకెట్ కట్టినప్పుడు మీద పెడతారు రిబ్బన్ ఆ రూపకంగా ఆ రిబ్బన్ కట్టినట్టుంటుంది దాన్ని కూడా బాగుంటుంది జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ అయితే దాన్ని ఏ రీతిగా ఈ జేమ్ నంబర్స్ చెప్తుందంటే ఈ నెంబరు సింప్లిస్టిక్ ఫ్యాబ్రిక్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 కలువరిశిలో ప్రసవించిందని నేను చూపించిన పోయిన వారం ఆయన మన కొరకు ఎంతగను చిత్రవద అనుభవించి ఆ యొక్క మేకులు దిగగొట్టబడి ముళ్ళ కిరీటం కూర్చోబడి తన తలకి దాని తర్వాత పక్కట బల్యంతో పొడవబడడం అందులో నుంచి మీరు ఎప్పుడైనా ధ్యానించడం లేదో గుడ్ ఫ్రైడే చాలామంది ప్రకటిస్తాంట నేను విన్నా ఆ పొడిచినప్పుడు పక్కన అందులో నుంచి రక్తము నీరు గారెను అనుంది కాబట్టి ఎప్పుడన్నది అనించండి మీరు మీకు అవకాశం అంటే ఈ రక్తము నీరు దేనికి సాదృశ్యం అనేది కాబట్టి ఆ రక్తం నీరు కనడం పక్కట పక్కన పొడబడడం అనేది సంఘానికి సంఘాన్ని ప్రసవించడం అన్నదానికి సాదృశ్యంగా ఉంటుంది పైగా ఈ గిఫ్ట్ పేపర్ మీద గిఫ్ట్ ప్యాకెట్స్ మీద కూడా ఆ అనే బట్టతో చేయబడ్డ గిఫ్ట్ ప్యాకెట్ రిబ్బన్ని అతకబెట్టడం కాబట్టి మనమందరము అతనికి ఒక బహుమానంలాగా సమర్పించబడ్డం అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసింది ఆయన చేతిలో ఉన్నాం మనం మనమందరము ఆయన బహుమానం లాగా ఆయన చేతిలో ఉన్నాం ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయన బహుమానం అన్నట్టు కాబట్టి ఆ రీతిగా ఈ విల్లు తెలుగులో విల్లు అనుంది ఇంగ్లీష్ మటుకు బావ్ అని అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి అది మనం చూసినాం ఇప్పుడు కాబట్టి ఈరోజు ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలి సాధారణంగా పోయిన వారం నేను జ్ఞాపకం చేసినది ఒకటి ఏంటంటే ఎందుకు క్రైస్తవ సంఘము ఇతన్ని సరిగా అర్థం చేసుకోలేదు చాలామంది ఈ ఈ గుర్రం మీద తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఆయన ప్రకటిస్తూ ఇతను అంత్యక్రికి సాదృశ్యం ప్రకటించడం నేను విన్నాను ఎన్నో పుస్తకాల్లో కూడా చూసినాను కానీ ఈరోజు మనము దీని ప్రకారంగా దీన్ని ఈ యొక్క జేమ్స్రాంగ్ నంబర్స్ ప్రకారంగా చూస్తే మటుకు ఆయన అట్లా మనకు కనిపిస్తలేడు ఆయన జయించడానికి మరియు జయించుతూ జయించడానికి బయలుదేరిండను దాని తర్వాత నేను అటుపోయిన వారము రెండు మూడు వారాల క్రితం చూపించిన మొదటి ముద్ర గొర్రపిల్ల వివాహానికి ఆహ్వానము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం అందులోకి వచ్చినప్పుడే మీరు వాటన్నిటినీ చూడగలరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను కాబట్టి ఈరోజు చర్చ్ ప్రపంచం అంతటా ఈ తెల్లని గుర్ర మీద కూర్చున్న వాడిని అంత్యక్రిస్తో పోల్చి ఆయనకు రావాల్సిన మహిమని రానీయకుండా సైతానికి ఇస్తున్నారు మహిమ ఎందుకు వాళ్ళు మిస్టేక్ అయిపోయినారంటే చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం అయితే ఇక్కడ కూడా ఏసు ప్రభు సమదృశ్యంగా ఉన్న వాక్యం కనిపిస్తుంది ఇక్కడ చూడండి మరియు పరలోకము తెరబడిటి ఉండట నేను చూచి తిని అది త్వరలో మూస్తే మటుకు ఎవరు తెరలేరు అందుకే మనం త్వరగా సిద్ధపడాల అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన సత్యవంతుడును అన నామం గలవాడు కాబట్టి చూడండి ఆయనకి ఆయనకు పేరు ఏ రీతిగా ఉంది ఆయన సత్యవంతుడు ఐ హమ్ ద వే ఐమ్ ద ట్రూత్ ఐమ్ ద లైఫ్ అని నేనే మార్గము సత్యము జీవం కాబట్టి నమ్మకమైన ఆయన చెప్పిన ప్రతి వాక్యము నమ్మదగింది ఆయన చేసిన ప్రతి వాగ్దానం నమ్మదగింది అందుకు మనము ఈ వాక్యాలను పాటిస్తూ సేవల వెళ్తాం అప్పుడే కార్యాలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఆయన సత్యవంతుడు ఆయనలో అబద్ధం లేదు కాబట్టి అటువంటి నామం గలవాడు కాబట్టి ఈ వాక్యము ఖచ్చితంగా ఏసుప్రోకే సాదృశంగా ఉంది కాబట్టి ఇందాక చేసిన వాక్యం కాదు అంటున్నారు వాళ్ళు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వర్షంలో చేసిన ఆ గుర్రము సంబంధించిన విషయం కాదు అంటున్నారు ఎందుకంటే చూడండి ఇంకా పన్నెండవ వర్షంలో క్లియర్ గా వెళ్తూ ఉంటది ఏంటంటే అతడు నీతిని బట్టి విమర్శన చేయించు యుద్ధము జరిగించుచున్నాడు కాబట్టి రెండవ రాక యుద్ధానికి సంబంధించింది నీతిని బట్టి విమర్శలు చేయించు యుద్ధము జరిగించుతున్నాడు ఆయన వేసే ప్రశ్నలకి ఎవరి జవాబు ఉండదు తప్పు చేసిన వాళ్ళు తర్వాత పన్నెండు ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వంటివి ఎవరు తప్పించుకోలేరు తర్వాత ఆయన హృదయ రహస్యాలని ఎరిగిన వాడు ఏది కూడా నువ్వు దాచిపెట్టుకోలేరు నీ వేషధారణ జీవితము అపవిత్రమైన జీవితము పాపపూరితమైన జీవితము నీ స్వార్థంతో కూడిన జీవితము కపటము ఇటువంటి కుళ్ళు అటువంటి ఏ ద్వేషం నిలవున్న ఆ అగ్ని జ్వలలు ఏదైతే అన్ని కాలిపోవాల్సిందే నువ్వు పరిగెత్తిపోవాల్సిందే కాబట్టి అటువంటి కనులు గలవాడు ఆయన శిరస్సు మీద అనేక కీరీటములు ఉండేను ఇది ఎందుకు క్రైస్తవులు దీన్ని ఈ వాక్యము ఏసువ సంబంధించింది ఆరో అధ్యాయము రెండవ వర్షం నుండి సంబంధించింది కాదు అని ఆయన ఎంత చూడండి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 తీర్పుకు సంబంధించింది ఆరో అధ్యాయము రెండవ వచనంలో ఆయన చూరపిల్ల విందుకి పిల్లడానికి అందరినీ పిలవడానికి పంపించిన వాణ్ణి పోలి ఉంది దాని తర్వాత పన్నెండవ వర్షంలో అక్కడదే సమస్య ఆయన శిరస్సు మీద అనేక కిరీటంలో ఉండాను అని రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవరికీ తెలియదు చెప్పండి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 కాబట్టి ఓ రీతిగా కట్ అదేమంటాం చెట్టు కొమ్మతో తయారు చేయబడ్డ కిరీటం లాగా అనిపిస్తుంది అది రీత్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో కానీ ఇక్కడ చూస్తున్నాము అనేకమైన కిరీటాలు కాబట్టి ఆయన శిరస్సు మీద అనేక కిరీటంలు ఉన్నాయి అంటే చెప్పండి ఒక్క తల మీద ఎన్ని కిరటాలు పెట్టుకోగలడు మనిషి ప్రకృతి సహజంగా చూసుకోవాలకి ఎప్పటికి అర్థం కాదు ప్రకటన గ్రంథం ఇదంతా చిహ్న ఎందుకంటే ఆయన ఆత్మలో చూస్తుంటూ బాప్ యోహాను భక్తునికి కన్నులు పోయినయి ఆయన కనులు తీసేసిండ్రు కండ్లతో చూస్తాడైనా ఆయన హృదయంలో చూస్తుండే ఈ దర్శనాలన్నీ ఆ పద్మాసు దీ మీద పడేసినప్పుడు ఆయన కండ్లు లేవు గుడ్డోడు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 మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి మీ లైఫ్లో ఎందుకంటే ఈ రోజు కంటే మంచి రోజు ఇంకా లేదు రేపు అనేది మంచి తినపు కాదు అది ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియదు ఎవరు చూడలేదు కాబట్టి కాబట్టి మనం జగ్ర గ్రంథం ఆరాధ్యలు చూసినాము ఆ నాలుగు రథాలు వాటి వాటికి ఉన్నాయి ఆ రథాలకున్న గురాలకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు అక్కడ కూడా అవే కనిపిస్తూ ఉంటాయి నాలుగు గురాలకి రథాలు రకరకాలుగా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 ఈ నాలుగు జీవులు అనేక కాలాల్లో మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలని చూస్తున్నాయి అవి వాటి కండ్లు అని మనం మొదటి అధ్యాయనే చూస్తాం ప్రారం మొదటి అధ్యాయంలో ఈ నాలుగు జీవులకు సంబంధించిన విషయాలు కాబట్టి ఈ నాలుగు గుర్రాలు దేనికి సంబంధించినది మనం చూసినప్పుడు నేను భవిష్యత్తులో గతంలో చెప్పింటా కూడా బహుశా మొదటి గుర్రం ఈ గుర్రాలు ప్రపంచాన్నంతా ప్రపంచమంతటా బయలుదేరిన గుర్రాలని నేను మీకు చూపించిన సాధనంగా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 అన్నాడు కదా కాబట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించకపోతే ఇంకొక జనుల దగ్గరికి వెళ్ళాల్సిందే అది సకల జనుల దగ్గరికి వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది వెళ్ళి వెళ్ళి అది సైకిల్ లాగా తిరిగి మళ్ళా నీ దగ్గరికి వస్తుంది అప్పుడు నీ వయసు అయిపోయి ఉంటుంది ముస్లిం అయిపోయింటో శర్రం కూడా కృషించిపోయి ఉంటుంది అది అది ఆయన దయగల దేవుడు కాబట్టి ఆ వయసులో కూడా నీకు ఇస్తుండే అవకాశం ఈరోజు మనలో చాలామంది అదే రీతి ఉన్నాం ఇవి చూడగలుగుతున్నాం అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మీరు లేరు చాలామంది ఇవి చూసినప్పుడు ఆ రోజులలో ఎన్ని గంటలు చూసినాం సిక్స్టీ సెవెంటీ అవర్స్ ఉన్నాయి రికార్డింగ్స్ ఆన్లైన్ ఎవరికి ఉంది ఈ రోజల్లో ఓపిక చెప్పండి సిక్స్టీ సెవెంటీ అవర్స్ రికార్డింగ్స్ వినే ఓపిక ఉందా మళ్ళీ సిక్స్టీ సెవెంటీ అవర్స్ ప్రిపేర్ చేసి ప్రకటించే ఓపిక నాకుంది ఇప్పటికీ కూడా ఉంది నేను అదే చెప్తుంటే అనేక పర్యాలు నేను థర్టీ ఇయర్స్ ఎటువంటి సేవ చేసినానో దానికి మించి ఇంకా చేస్తున్న సేవ ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నాను రోషంతో చెప్తున్నాను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 ఐక్యరాజ్య సమితికి సాదృశంగా ఉంటుంది లేకపోతే యునైటెడ్ స్టేట్స్కి సాదృశ్యం కొన్ని కొన్ని ట్రాన్స్లేషన్స్ అలా ఆ రీతిగా ఉంది అమెరికా దేశానికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అమెరికా దేశం ఎంతమందికి తెలుసు చాలామంది తెలియదు కానీ జక్ర గ్రంథం ధ్యానించిన కాలంలో ఎంతమంది విన్నారో నాకు జ్ఞాపకం లేదు ఎంతమందికి మైండ్లో రిజిస్టర్ అయిందో నాకు జ్ఞాపకం లేదు కానీ నేను తిరిగి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా మొదటి గుర్రము తెల్లని గుర్రం గొప్ప జనానికి సాదృశ్యం రెండవ గుర్రం ఎర్రది రెడ్ హార్స్ అని అంది చూడండి మూడవ వచనంలో రెండవ గుర్రము ఎర్రది ఎరుపు తేలకి సాదృశ్యం ఓ రీతిగా చెప్పాలంటే తెలగ కాదు ఎరుపు తేలకి సాదృశ్యం కానీ ఇక్కడ సర్పానికి సాదృశ్యం ఎందుకంటే ఇది డ్రాగన్ ఘట కాబట్టి అది కూడా ఎర్రగానే ఉంటుంది అది కూడా ఎర్రగానే ఉంటుంది కాబట్టి ఎరుపు కొన్నిసార్లు తేళ్ళకి సాదృషంగా ఉంటుంది కొన్నిసార్లు సర్పానికి సాదృశంగా ఉంటుంది ఎట్లా గుర్తుపట్టగలవు నువ్వు ఉదాహరణకి ఇప్పుడు చూడండి ఆయన మూడవ వచనంలో ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అది కూడా రుము స్వరం అప్పుడు ఎర్రనిదైన వేరే ఒక గుర్రం ఇది ఇప్పుడు బాధం చేసుకోవాలా వేరే ఒక గుర్రం అంటే ఇది ఎర్రగా వేరే రూపకం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 ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడేను కాబట్టి ఈ లోకంలో సమాధానం లేకుండా చేసేవాడు వీడు ఇప్పుడు చెప్పండి ఎవరికి సాదృశ్యం ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇచ్చిండి దేవుడు అరే పోయి సమాధానం లేకుండా చేయి లోకంలో ఒకరినొకటి చంపుకున్నట్టు చేయి మొత్తం గలిబిలు చేసి వాడు ఇప్పుడు చెప్పండి ఎవరికి సాదృశ్యం వాడు దుష్ట సైతానికి సాదృశ్యంగా ఉన్నాడు వాడు కాబట్టి అది సర్పంకి సాదృశ్యం అక్కడే తేడా ఉంది మన జక్రంథాన్ని అనిస్తేప్పుడు మిస్టేక్స్ చేయొద్దన్నాం ఎందుకంటే అది తేళ్లకు సాదృశ్యమా లేక సర్పానికి సాదృశ్యమా అనేది ఎప్పుడు నువ్వు అర్థం చేస్తావంటే చాలా క్లియర్గా ఉంది చంపు కొనట్లు చేసేటోడు సర్పం తేళ్ళు కరుస్తే మంటలేస్తాయి కానీ చావరు మనుషులు తేలుగా వస్తే చావరు బగ బగ బగ బగ మంటతో ఎందుకంటే దాని పాయిజన్ చాలా లైట్ పాయిజన్ సర్పం అంత పాయిజన్ కాదు అది అయితే దాని పాయిజన్ ఎట్లుంటుందంటే ఆ బ్లడ్లో పోయే కొద్ది ఎంత దూరం పోతుంటే అంత దూరం మంట మినిక్ మినిక్ మినిక్ మినిక్ మంట ఉంటుంది ఎవరికైనా అయిందో లేదో హైదరాబాద్లో ఉంటే ఎవరు తెలుస్తుంది ఉండి వర్షాకాలంలో అవన్నీ బయటకు వస్తాయి తేళ్ళు అవి వచ్చి ఏం చేస్తాయి కిటికీల తలుపుల వెనకాల ఉంటాయి నువ్వు తలుపు చూడకుండా వేసినప్పుడు టక్కున కాటేస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు మంట ఇప్పుడు బ్లడ్ క్లాట్స్ అవుతాయి కొంతమందికి బాడీలో అయితే ఆ బ్లడ్ క్లాట్స్ కరగడానికి కూడా ఒక ఇంజక్షన్ ఇస్తారు అన్నట్టు అయితే ఆ బ్లడ్ క్లాట్ ఎక్కడుందో ఈ ఇంజక్షన్ ఇవ్వగానే అక్కడ పోతుందా ఆ ఇంజక్షన్ కాబట్టి ఇంజక్షన్ ఇవ్వడం కూడా తేళ్లకి సదృశ్యం అనేది మనం ఒకసారి ధ్యానించడం పొరుచుకోవడం పొడవడం అనేది అయితే ఆ ఇంజక్షన్ల నుంచి వచ్చేది పాయిజన్ రూపకంగా కూడా ఉంది అదో రకంగా పాయిజన్ యాంటీబయోటిక్స్ అంటే పాయిజన్సే కదా రీతి చెప్పాలంటే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 ఇటువంటి ఆహారాలు తినే వాళ్ళకి బ్లడ్ లాట్స్ అవకాశాలు చాలా ఉంటాయి భవిష్యత్తులో అవి తీసుపడేస్తే బ్లడ్ లాట్స్ కావు కాబట్టి నాలుగవ వర్షంలో చూసినట్లు ఈ ఎర్రని గుర్రము సర్పంలకు సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలా అదే రీతిగా మూడవ గుర్రం ఏదెత్తి ఉందో చూడండి ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్మని మూడవ జీవి చెప్టం ఏంటి చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కాబట్టి తేడ్లకి సాదృశ్యం ఇది నల్లనిది అంటే నల్లగా ఉంటాయి కేళ్ళు తేళ్ళు మరి డార్క్గా ఉంటాయి డార్క్ బ్రౌన్ డార్క్ బ్లాక్ నల్లగా ఉంటాయి గుర్ర అవి తేళ్ళు అయితే ఎన్నిసార్లు మనం చూసిన జగ్రగ్రంథం కాలంలో ధ్యానిస్తేటప్పుడు ఈ నల్లని గుర్రం మీద కనబడే దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చోండి వీడు బిజినెస్ చేస్తుడు వీడు ఈ లోకంలో బిజినెస్ సంబంధించింది అంటే దోచుకుండే వాళ్ళు తేళ్ళు దోచుకుంటే మనుషులని అని నేను చూపించిన రోజు నాలుగైదు సంవత్సరాల క్రితం ఎట్లా దోచుకుంటాయి అన్యాయపు త్రాసు చేతిలో పట్టుకొని దోచుకుంటాయి వాళ్ళు తలిస్తేనే న్యాయం అన్నట్టు వాడు ఏది తలిస్తే అదే న్యాయం అటువంటి గుంపు ఇవన్నీ ఎక్కడో జరుగుతున్నాయి బ్రదర్ అంటే చర్చ లోపల జరుగుతున్నాయని చూపించిన ఈరోజు చర్చ ఎక్కడుంది లోపల ఉందో బయట ఉందా ప్రపంచం విస్తరించింది ఒకటి ఇది ప్రపంచం అంతటా బయటకు ఇవన్నీ దాని తర్వాత ఆరో వర్షంలో అన్యాయంగా అమ్ముతున్నారో బిజినెస్ చేస్తున్నారనేది తర్వాత నాలుగవ ఆయన నాలుగవ ఏడవ వచనంలో ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రం కనబడను ఇంగ్లీష్లో పేల్హార్స్ అని ఉంది క్లోరోస్ అని కూడా ఉంది ఇంగ్లీష్ క్లోరోస్ అంటే నాచురంగ్ అని కూడా ఉంది పాండూర వర్ణము గల ఒక గుర్రం కనబడను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు ఇది ఇంకా ఫైనల్ అనట్టు ఫైనల్ కాలం ఇది మృత్యువు పాతల లోకము వాణ్ణి వెంబడించండి ఇప్పుడు చెప్పండి వీడు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 మంచి భక్తి పర్రాలు కానీ ఇంట్లో నుంచి బయటికి రాలేదు లాస్ట్ ఇయర్ అంతా ఇంకా మళ్ళీ బయటికి రాని వాళ్ళకి ఎట్లుంటుంది పరిస్థితి చెప్పండి వాళ్ళు బయటికి పోవాలా ఇంకా మీదట బయటికి రావాలంటే ఏం చేయాలా వ్యాక్సిన్స్ తీసుకోండి బ్రదర్ మీకు ప్రొటెక్షన్ బ్రదర్ వ్యాక్సిన్స్ తీసుకున్నా వస్తుంది కదా అంటే వ్యాక్సిన్స్ తీసుకున్నా వస్తుంది కానీ మరణం వరకు పోదు మీరు మరణం నుంచి బయటపడతారు కానీ వైరస్ నుంచి బయటకు వచ్చి వ్యాక్సిన్స్కి పోయింది ఆమె vaccine. తీసుకున్న మూడో రోజే చచ్చిపోయింది ఆమె ఎక్కడ ఉంటుంది మన పప్పు బ్రదర్ వాళ్ళ ఇంటి ఎదురు అక్కడే ఉంటుంది ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఆమె మనం పార్కింగ్ చేస్తుంటాం ఇప్పుడు మన పప్పు బ్రదర్ వాళ్ళ ఇంటికి అప్పు బ్రదర్ వాళ్ళ ఇంటికి ప్రేరు పోతే ఆడ వెహికల్స్ పార్క్ చేసిపోతాం వాళ్ళ ఇంటికి అక్కడ ఉంటుంది ఆయన చనిపోయింది పాపం బాగా అనిపిస్తుంది నువ్వు ఏదో తప్పించుకుంటున్నావు ఏదో తప్పించుకుందాము అని పోయి దేనికో బానిస పరి బలి అయిపోతున్నావు ఇది అంటే ఈ వాక్యం ఎనిమిదవ వస్తువు నువ్వు ఎర్ర గుర్రము చేతిలో తప్పించుకుంటే నాలుగో గుర్రం చేతిలో పడుతున్నావు నువ్వు ఖడ్గం వల్ల కరువు వల్ల ఏదో రూపకంగా పోతున్నారు ఏదో రూప కడ్గమన్నా పోవాలా కరువు చరణ్ పోవాల్సిందే అదే తొమ్మిదో వచనంలో ఎన్నిసార్లు నేను మీకు చూపించిన తొమ్మిదవ వచనంలో ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలింపీఠము క్రింద చూచి వారు నాద సత్య స్వరూపి పరశుధర ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదన చేయకయు ఉందందు అని కేకలు వేసింది శ్చర్యం ఇది అంటే దేవుని నిమిత్తం దేవుని నామం నిమిత్తం ఆయన సాక్ష్యం నిమిత్తం చనిపోయిన వాళ్ళు వధింపబడ్డ వాళ్ళంటే చంపబడ్డ వాళ్ళు వీళ్ళన్నారు అత సాక్షులు పదకొండవ శ్రంలో వాళ్ళు పెద్దగా కేకలు వేస్తున్నారు ఇంకెంతకాలం ప్రవ్వ మమ్మల్ని అనవసరంగా చంపిన ఈ వారి మీద మాకు తీర్పు కావాలా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 వాళ్ళు ఎప్పుడు మారినారు మరణించే టైంకి మారినట్లు పదకొండవ వచన పదవ వచనాలు ఇస్తున్నాం అంత మరణించి మా రక్తం నిమితం భూనివాసులకు ప్రతిదండన చేయకాయో ఉందో అని బిగర్గా కేక వేసేది భూనివాసులు అంటే ఈ లోకస్తులు తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడిన మరియు వారి ఈ వాక్యము క్రైస్తవులందరూ జాగ్రత్తగా వినాల ఎందుకంటే ఈ వాక్యం ఒక్కటే చెప్తుంది ప్రతి క్రైస్తవుడు చచ్చిపోతారు ఈ లోకంలో చెప్తున్న వాక్యం ప్రతి క్రైస్తవుడు హతసాక్షి అవుతాడు ప్రతి ఒక్కడు చూడండి ఇక్కడ ఉంది మరియు వారి వలే చంపబడబోబు వారి సహదాసుల సహదాసులు అంటే సేవకులు కదా సహోదరులు బిలీవర్స్ సేవకులు తగ్గిన విశ్వాసులు వారి లెక్క పూర్తి అగు ఈ లెక్క పూర్తి కావాలా మొత్తం లెక్క ఎంతమంది సేవకులు ఉన్నారు ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళ లెక్క పూర్తి కావాలంటే మొత్తం చావాలందరూ చావాల అందరూ సత్యేంత వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడేను ఇది ఈ సత్యం అర్థమైన జీవితము ఎన్నటికీ యథావిధి ఉండదు ఎందుకంటే ఇవన్నీ నేను తిరిగి తిరిగి ధ్యానించి నేను తిరిగి తిరిగి రిపీట్ చేస్తున్నా మీరు ఏంది చంద్రశేఖర్ బ్రదర్ ఎందుకు ఊరికే రిపీట్ చేసి చెప్తుండంటే మళ్ళీ నీకు రిపీట్ చేయకపోతే నువ్వు ఎట్లా గుర్తు చేసుకుంటావు నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి రిపీట్ చేస్తున్నా నేను అని నేను అనుకుంటున్నానా అది దేవుని ఆత్మ అనిపిస్తుందా అని ఎందుకు తిరిగి తిరిగి చూపిస్తుంటా అంటే నువ్వు మర్చిపోయినవేమో హతసాక్షి గడానికి భయపడుతున్నవేమో ఇంత చిన్న దెబ్బ చిన్న రోగం వస్తే భయపడుతున్నవేమో మనం భయపడద్దు అని ఎన్నిసార్లు మనం వాఖ్యాలు చేస్తూ ఉంటాం భయపడకూడి నమ్మిక మాత్రం ఉంచెడి అని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 ఒక దిక్కు వేదన ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న సామెత గ్యాప్ కనుక వస్తుంది నాలుగవ గుర్రాన్ని గురించి ధ్యానించినప్పుడు కాబట్టి నేను త్వరగా ఈ తెల గురానికి విషయాలు చూపిస్తున్నా ఇంకా తెల మీద కూర్చున్న వాడు మన ప్రభు నేను మీకు రుజుపరుస్తున్నా ఆరవ అధ్యాయంలో చూసినట్లు పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లు రెండు గుర్రాలు ఒకటే అక్కడ కూడా మన ప్రభే ఉన్నాడు ఇక్కడ కూడా మన ప్రభే ఉన్నాడు అక్కడ ఎక్కువ కిరీటాలు అతనికి కిరీటము అంటే మహిమ కదా బైబుల్ అంతట్లో జేమ్స్ ఆన్ నెంబర్స్ చూస్తే కూడా అదే అర్థం కిరీటము అంటే దేవుని మహిమ మన ఆయనకి అనేకమైన కిరీటాలు ఒక తలకి అన్ని కిరటాలు ఎందుకు చెప్పండి ఎవరని చెప్పండి ఆయన మహిమకు సాదృశ్యం కాబట్టి మనం మనల్ని ధరించుకున్నాడు ఆయన కిరీటం లాగా అవన్నీ చెప్పబడ్డ వాక్యాలు ఇవన్నీ కాబట్టి ప్రట్రంథము ఆరో అధ్యయమో రెండవ వర్షాలు ఏం చేస్తున్నామంటే ఈ తెల్లని గుర్ర మీద కూర్చున్న వాడి చేతిలో విల్లు ఉండడం లేక బౌ ఇంగ్లీష్ లో అంతా తర్వాత తనకి ఒక కిరీటం ఇవ్వబడింది ఆయనకి ఒక కిరీటం ఇవ్వడింది ఎప్పుడు ఈ లోకం ఈ రెండు వేల సంవత్సర క్రితం ఈ లోకాలకు మహారాజులాగా వచ్చిన నిమిషం మనం చూసినాం ఇందాక రాజులకు రాజులాగా మతేశార్త పరిచయం చేస్తుంది అతను ఆయన లోకంలో అడుగుపెట్టిందే రాజులాగా అక్కడ స్టార్ట్ చేసిండు జయించడం ఈ రోజుకి కూడా జయిస్తూనే ఉన్నాడు బయలుదేరిండు అయినా కాబట్టి ఇప్పుడు చూడండి ఆ గుర్రాము తెల్లని గుర్రానికి దేనికి సాదృశ్యం గొప్ప జనానికి సాదృశ్యము వాళ్ళు మరణించే టైంకి తెల్లగా ఉంటారు అనేది సాదృశ్యం ఇప్పుడైతే వాళ్ళు సగం తెలుపు సగం నలుపులు ఉన్నారని నేను చూపిస్తున్నా కానీ వాళ్ళందరూ హత సాక్షులు ఇది భయపడేది లేదు దుఃఖపడది అసలే లేదు ఒకటి ఏంటంటే ఇంకో ఇంకొక అవకాశం ఉంటే మరికొంతమంది గొప్ప జనాన్ని ప్రభుత్వంతో నడిపించగలనే సగం సక్యం సగం ఉబ్దముల్లో వాళ్ళకి ఇవన్నీ నేను చూపించి వాడిని కనీసము ఆ గుంపులకెళ్ళి బయటికి తీసుకొచ్చిననుకో వాడు హతసాక్షి కాడు కదా వాడు గొప్ప లక్ష నలభై జాయిన్ అయిపోతాడు లక్ష నలభై వేల మంది గుంపులో ఉండడానుకో వాడు ఏసుప్రభు చెంగున ముడివేయబడ్డవాడు దాచబడ్డవాడు ఏసుప్రభు మన కొండ కోట కదా మన దాగుచోటు ఆయన నుంచి పాట పాడుతుంటా ఒక బ్రదర్ మన గ్రూప్లో ఆయన నిన్ను దాచుకోవాలంటే నువ్వు ఆ మొదటి మూడు గుంపులకి వెళ్ళి బయటికి రావాలా ఈ నాలుగు గుర్రాలతో నీకు ఏ పని లేదు నువ్వు ఈ నాలుగు గుర్రాలతో పాటు లేక బయట నుంచి వీటిని చూస్తున్నావు కాబట్టి నువ్వు చూడగలవు ఈ నువ్వు ఆ గుర్రాల భాగంలో ఉన్నావు అనుకో వాటితో నువ్వు ఎప్పుడు చూడలేవు గుర్రాల గుంపులకెళ్ళి బయటికి వస్తేనే కానీ నువ్వు వీటిని చూడలేవు అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గొప్ప జనము మరణించే టైంకి వాళ్ళకి తెల్లని వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ పాపాలు అప్పుడు ఒప్పుకున్నారు అందుకు తెల్లని వస్త్రాలు వాళ్ళకి అనుగ్రించబడని నిందక తీసిన మన వాక్యం ఆరవ అధ్యాయంలో దాని తర్వాత రక్తంలో వాళ్ళు కడుక్కున్నారు వాళ్ళ వస్త్రాలు బలిపిట్టం పిల్ల ఆత్మలు వీళ్ళంతా మరణించిన స్థితిలో ఉన్నారు ఇప్పుడు కానీ వీళ్ళందరూ విద్యోత్సాహంతో తిరిగి వస్తున్నారు ఆయన సన్నిధికి లెక్కకు మించిన వాళ్ళు గొప్ప జనమిది అదే రీతిగా టు బి బార్న్ జేమ్స్ రామ్ నంబర్స్లో మనం చూసినాము ఫైవ్ జీరో మగ శిశువుని కనడానికి ప్రసవిద పడుతున్న స్త్రీ ఈ మగ శిశువు గొప్ప జనానికి సాదృశ్యము ప్రసవేదన పడుతున్న స్త్రీ లక్ష నలభై నాలుగు మందికి సాదృశ్యం ఇవన్నీ నాలుగు సంవత్సరాల నుంచి వెంటాడుతున్నాయి మనల్ని ఈ వాక్యాలు కాబట్టి మనము గొప్ప జనముని దేవునికి బహుమనం లాగా సమర్పించాలా సేవ దురదృష్టం ఏంటంటే ఈ వాక్యాలు గ్రహించకపోతే నువ్వు గొప్ప జనంలో మనలో గుంపులన్నీ మన గుంపులన్నీ కొంతమంది లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులో ఉండిపోతున్నారు కొంతమంది గొప్ప జనం గుంపులని ఉండిపోతారు ఎందుకు వచ్చిన తలనొప్పి లే వాక్యాలు అర్థం కావట్లేవు నా గణేష్ ప్రయాసంతో కూడిన పని కదా మనం ప్రయాసపడి నేర్చుకోలే మొదటి నుంచి లేఖనలు పరిశోధించామని చెప్పిండు ప్రభు కాబట్టి మనం పరిశోధించి నేర్చుకోలే వీటన్నిటినీ కాబట్టి చూడండి ఏషియా గ్రంథం ఒకసారి ఏషియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను యశ గ్రంథము దానికి ముందు యశ గ్రంథం చూడక ముందు ఒకసారి జగ్రగ్రంథం చూడండి ఆర వద్యం ఇవి చాలా ఆశ్చర్యం పాత నిబంధన పుస్తకాన్ని గ్రంథం కూడా ఆర వద్యం గురించి మాట్లాడుతుంది ఆ గురాల గురించి ప్రటన గ్రంథం ఆర వద్యం కూడా ఆ గురాల గురించే మాట్లాడుతుంది చూడండి ఒకసారి జగ్రగ్రంథం ఆర వద్యం చూడండి మొదటి విషయం నేను మరలా రెండు పర్వతముల మధ్య నాలుగు రథములు బయలుదేరి మీకు తెలుసా నేను చూపించిన ఆ రోజులలో జక్రగ్రంథం ధ్యానిస్తున్నప్పుడు రెండు పర్వతములు దేనికి సంబంధించిన దీతోపదేశాలు కూడా మనం చూసినాం వీటికి సంబంధించిన విషయాలు పర్వతములు దేనికి సాదృశ్యం అయితే ఆ రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరిచినను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను కాబట్టి ఇక్కడ ఇత్తడి అంటే లేక బ్రాస్ అంటాం ఇంగ్లీష్లో బ్రాంజ్ అంటాం ఇంగ్లీష్లో ఇత్తడి పర్వతం లాగా ఉన్నాయి అంటే దగదగ మెరుస్తున్నాయి ఇత్తడి పర్వతాలు వాటి మధ్యలో వెళ్ళి ఇవన్నీ సరే ఇప్పుడు నేను అంత డీటెయిల్గా చూపించాను మీకు ఒక ఓపిక ఉంటే మనం రికార్డింగ్స్ పోయి చూడండి ఆరో అధ్యాయము విశదీకరణ అంత రికార్డింగ్స్లో ఉంటాయి జకరే గ్రంథం జకరియాస్ మెసేజ్ ఫర్ టుడే అని టైటిల్ మన ఏబీపీఎం వెబ్సైట్లకు పోయి చూస్తే మీకు అక్కడ ఉంటాయి జకరియాస్ మెసేజ్ ఫర్ టుడే అని అందులో ఒక దాంట్లో రికార్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్డ్గా కొంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాయి ఎందుకంటే మీకు తెలవాలా కదా వాళ్ళు నేనేం డబ్బులు సంపాదిస్తలేను కానీ అడ్వర్టైజ్మెంట్ చేసి మనుషులు డబ్బులు చంపిస్తారు మనమేమో ఏస్ ప్రావును అడ్వర్టైజ్ చేస్తున్నాం ఏసు చెప్పిన వాక్యాలను అడ్వర్టైజ్ చేస్తున్నాం మనం కాబట్టి రెండవ వచనం చూడండి మొదటి రథం నాకు ఎర్రని ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు ఒక రీతిగా ఉన్నాయి గుర్రాల వంతు ఇక్కడ వస్తే ఇంకో రీతిగా ఉంది వంతు అంటే పాత నిర్బంధన కాలంలో ఓ రీతిగా ఉన్నాయి క్రొత్త నిబంధనకు ఫైనల్ పొజిషన్స్ అన్నట్టు అవి ఇంకా మారవ పొజిషన్స్ ఒక అవకాశం అన్నట్టు పొజిషన్స్ మార్చుకోవడానికి నువ్వు ఈ గుర్రాలతో సహవాసం లేకుండా బయటికి రావాలి నువ్వు మొదటి రథంనకు ఎర్రని గుర్రములు రెండవ రథంనకు నల్లని గుర్రములు మూడవ రథంనకు తెల్లని గుర్రములు నాలుగవ రథం నాకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండాను అదే చిహ్నాల్ మరోసారి చూడండి మొదటి రథం నాకు ఎరని గుర్రములు అంటే అక్కడ రెండవ గుర్రము ఇక్కడ మొదటి గుర్రం రెండవ రథం నల్లని గుర్రములు అక్కడ నాలుగవది ఇక్కడ రెండవది అయింది తేడా చూడండి మొదటి వారు కడపటి వారు ఇది ఎంట అర్థ మన ప్రభు నోట్ల నుంచి వచ్చిన ప్రవచనం అది మొదటి వారు కడపటి వారు రెండవ రథంలో నల్లని గుర్రంలు ఉన్నాయి అక్కడ ఏమో నాలుగో కుర్రం అది మూడవ గుర్రం సారీ మూడవ గుర్రం అది నల్లంది మూడవదేనా నల్లంది ఒకసారి చూస్తాం మరోసారి ప్రారంభ గంధం మూడవ మూడవది నల్లంది కరెక్ట్ నాలుగవది పాండురం అంటే వింత రకమైన రంగు అన్నట్టు పాండూరం అనేది వింతరకమైన కలర్ కాబట్టి మూడవ రథం నాకు తెలని గురంలో ఇప్పుడు చూడండి ఇక్కడ మూడు అక్కడ మొదటిదైంది మూడవ వాళ్ళు మొదటి వాళ్ళు అయినారు మూడో రథంనకు తెలని గుర్రంలు నాలుగవ రథంనకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రము నాలుగవది ఎప్పుడు వింత రకంగా ఉంటుంది అని చూసినాం కూడా ప్రకటన గంధంలో కూడా చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రం అంటే తక్కిన బలం కావా అది చిహ్నం అన్నట్టు నీవు చూడాల్సింది అది అవి బలమైనవి కావంటుండి ఇది బలమైనది అంటే లాస్ట్ చాలా బలమైనది ఎందుకంటే ఇంకా వాటి కాలాలు ముగించకపోతున్నాయి కాబట్టి వాటికి ఉన్న పవర్ అంతా ఒకేసారి చూపించేసి చల్లిపోతా ఉంటాయి దాన్ని ఎవడు తా తాక తాళగలడు జకర్యకు అర్థం కాట్లేవు నాలుగో నా వెళ్ళిన ఇవేమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా అతను నాతో నేను ఇవి సర్వలోక నాదుడగు యహోవ సన్నిధిని విడిచి బయలు ఆకాశపు చతుర్ నాలుగు దిక్కల నుంచి వచ్చే వాయువు వాటికి సంబంధించిన విషయాలన్నీ మనం దీర్ఘంగా ధ్యానించడం ఒకరోజు జక్రగ్రంథం రికార్డింగ్స్లో ఉంటాయి ఇవన్నీ ఇవి ఎక్కడి నుంచి బయలుదేరినాయి దేవుని సన్నిధులకు వెళ్ళి బయలుదేరినాయి మన ప్రభు సన్నిధి నుంచి బయలుదేరినాయి ఆయన సన్నిధిని విడిచిపెట్టినాయి యాక్చువల్గా ఒక రీతిగా చెప్పాలంటే అతన్ని చూసిన మా రోజులలో నాలుగైదు సంవత్సరాల క్రితం రికార్డింగ్స్లో ఆయన సన్నిధిని విడిచిపెట్టేసినాయి అవి ఆయన సన్నిధిలో ఉండే ఒకప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి అవి బయటికి వచ్చేసినాయి ఆకాశపు చతుర్వాయులంటే మొత్తం భూమి చుట్టు చుట్టేసినాయి ఇప్పుడు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి ప్రపంచమంతటా అవి ఎక్కడిపోయినా కూడా నేను ఆరోజులలో రికార్డింగ్స్లో మీకు ఆరో వర్షంలో నల్లని గుర్రంలో ఉన్న రథము ఉత్తర దేశంలోనికి ఉత్తర దిక్కునే ఉంటుందో నేను చూపించిన తెల్లని గుర్రంలో ఉన్న రథము వాటి వెంబడి పొవును కాబట్టి నల్లనిది ఎక్కడ దాని వెంట పోతున్నాయి తెల్లనివి అర్థమైందా నలుపు దేనికి సాదృశ్యం తెలుపు దేనికి సాదృశ్యం నలుపు ఆయక యొక్క తేళ్ళకు సాదృశ్యం తేళ్ల వెంటబోతున్నాయి ఈ గొప్ప చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశం పోవును బలమైన గుర్రములు అవి నాలుగవది బలమైన గుర్రములు బయలు వెళ్ళి సంచరింప ప్రయత్నింపగా పోయి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 అవి ఫైనల్ అన్నట్టు ఇంకా ఇంకా లెక్క చెప్పే టైం అన్నట్టు కాబట్టి వీళ్ళంతా ఎవరు ఈ గుర్రాలు అంటే మనుషులకు సాదృశ్యం గుర్రాలు చాలా బలిష్టమైనవి పరిగెత్తుతూ ఉంటాయి కదా కాబట్టి దేశమంతా పరిగెత్తే ప్రపంచమంతా పరిగెత్తే మనుషులకు సాదృశ్యం వీళ్ళు దేని కొరకు పరిగెత్తుతున్నారు వాళ్ళు దేవుని సేవ చేస్తా అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేస్తుంది దయం సేవ కాబట్టి ఈ మొదటి బూరకి సంబంధించిన మొదటి ముద్రకు సంబంధించిన విషయం నేను చూపిస్తున్నా ఎందుకు వాళ్ళు ప్రభుని తృరుణీకరించిండ్రు అంటే మెల్కి సెది క్రమంలోనికి రాకపోవడం లేవి క్రమంలో జీవించడం దాని నుంచి బయటికి రాకపోవడం మతపరమైన బబులను జీవితంలో నుంచి బయటికి రాకపోవడం మత ఆచారాలను విడిచిపెట్టి రాకపోవడం మనుషుల కల్పన కథలని దయ్యంలో బోధ భూతంలో బోధ చేత పట్టబడినరు కాబట్టి అందులో నుంచి బయటికి రాలేరు కాబట్టి మొదటి ముద్ర మొదటి ముద్ర దేవుని బహుమానంలాగా అనుగ్రహించబడింది ఆయన రక్షణ అనుగరించబడింది ఆయన పెండ్లి కుమారుని విందుకు మనకి ఆహ్వానం అనుగ్రహించబడింది ఆయన మనకి బహుమానంలాగా తన జీవితాన్ని సమర్పించుకోండు గొప్ప జనము వారి జీవితాలు ఆయనకి బహుమానంలాగా సమర్పించుకుంటుంటారు లాస్ట్కి అంతె తేడా మొదటి ముద్ర దానికి సంబంధించింది ఇప్పుడు చూడండి ఏషా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడో వచనం ఏషాయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడో వచనం నేను చక గ్రంథం డీటెయిల్గా చెప్పాను ఇంకా అయిపోయింది ఆ కాలము అవి మీరు చూసుకోండి కావాలంటే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 చూడండి ఆ కాలమున ఎత్తైన వారును నూను పైన చర్మం గలవారును దూరంలో నున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునై ఉన్న దౌష్టికులకు ఆ జనుల సైన్యములకు అధిపతిలకు యహోవాకు అర్పణముగా ఆయన నామంనకు నివాస ఉండు సియోను పర్వతంనకు తేబడుదురు మనం చూసినాము సంత విధులకు పోయి రాజమార్గంలో పోయి అందరినీ ఆహ్వానించడం ఎందుకు యహోవా యహోవాకు అర్పణగా ఒక బహుమానం అర్పణ అంటే బహుమానం కదా గిఫ్ట్ ఆయనకు ఒక అర్పణ లాగా రకరకాల మనుషులు ఎట్లుండరంట వాళ్ళు ఎత్తైనవారు నునుపు చర్మం అంటే తెల్లని స్మూత్ చర్మం గలవారు దాని తర్వాత దూరంలో ఉన్నవారు భీకరమైన వారు నదుల పారి దేశంలో గలవారైన దౌష్టికులకు ఆ జనులను రకరకాల మనుషులు ప్రపంచం అంతటి నుంచి ఆయన సన్నిధికి బహుమానం లాగా అర్పణ లాగా రాబో రాబోతున్నారు ఆయన నివాసం ఆయన స్థలం కానుండు సీఎను పరతం నాకు సేవా విధానం ఎట్లా చెప్పండి వాళ్ళంతా వాళ్ళు ఎట్లా వస్తారు వీళ్ళు ఇప్పుడు తను అంటున్నాడు నపంసకుడు ఇవ్వడం నాకు అర్థమయ్యేది ఈ వాక్యాలు కాబట్టి ఈ గ్రహించిన నీ సేవా విధానం ఏ రీతిగా ఉంటుందనేది ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో ఇట్లా నువ్వు చెప్పగలవా ఈ వాక్యాలు నువ్వు ఈ వాక్యం చెప్పగలిగిన నాడు నువ్వు ఖచ్చితంగా లక్ష మంది గుంపులో ఉన్నట్టే ఈ రీతిగా చెప్పలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు ప్రజ్ఞాగ్రంథని నిర్లక్ష్యం చేసినట్లే అది మానవ ప్రభు రెండవ రాక సంబంధించిన వాక్యం కదా కాబట్టి మనమే ఆ యొక్క కిరీటాలకి సాదృశ్యం ఆయన మహిమకు సాదృశ్యం అందుకే తిముతి రాష్ట్ర రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వర్షంలో చూపిస్తాము నీతి కిరీటము మన కొరికొంచబడింది అక్కడ ఆయన నీతి సూర్యుడు ఆయన కిరీటాలు మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు కాబట్టి నీకు ఆ కిరీటం నువ్వు ఆ కిరీటం పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలి చూడండి యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం యాకొబు రాసిన పత్రిక నేనేం చేయాలా అన్న వాక్యం మనకు అవసరం కదా యాకబు రాసిన మొదటి పత్రిక పన్నెండవ వచనంలో మనం అది చూస్తున్నామో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును తిమోతికి సంబంధించిన విషయాలు చేసినాము నీతి కిరీటం ఇక్కడ ఏం చెప్తున్నాడు జీవ కిరీటం అది కూడా చూడండి ఒకసారి చూస్తే అయిపోతుంది ఈరోజు నేను టెంపరీగా క్లోజ్ చేస్తాను తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం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 అనేక రకమైన కిరీటాలు ఉన్నాయి ఆయన తల అవి నీకు ఇస్తాడు అది అర్థం చేసుకోక మనుషులు చూడు ఆయన వేరే ఈయన వేరే అనేసి వేరే ఒక ఏసుని ప్రకటించిండ్రీరోజు మనం మటుకు ఒకటే ఏసుని ప్రకటిస్తున్నాం లేఖన ప్రకారం సమాధి మరణించే సమాధి మన పాపల నిమిత్తమై మూడోనాడు తిరిగిలేసిన ఆ ఏసుని మనం ప్రకటిస్తున్నాం ఆ ఏసుని మనం వెంబడిస్తున్నాం కాబట్టి నువ్వు శోధని తప్పదు జయిస్తేనే కదా నువ్వు వేరే వానికి మార్గం చూపించగలవు శోధనకు నిలిచిన వాడై ఉండాల నిలబడాల ఇప్పుడు ఉన్నది ప్రపంచం అంతటా బయలుదేరిన శోధనది మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి తప్పించమని ప్రార్థించమన్నాడు అప్పు చేసినాం కానీ ఏందో అర్థంగా అని స్థితి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించమని ప్రార్థించమన్నాడు లేకపోతే నువ్వు వానికి దొరుకుతావంటున్నాడు కాబట్టి అయన రకరకాల కిరీటాలు గలవాడు అవి మనకి ఇస్తా అవి ఆయన ధరించుకున్నాడు ఆయన తలకు ఉన్నాయి ఆ కిరీటాలు ఒకటే తల కానీ ఆయనకి రకరకాల కిరీటాలు అవి మనకి ఇస్తా అంటున్నాడు అది జ్ఞాపకం చేయబడింది కాబట్టి వాటిని నువ్వు వచ్చే వారం మరికొన్ని విషయాలు నేను చూపిస్తాను ఈ యొక్క విల్లుకు సంబంధించిన విషయాలు దాని తర్వాత మ్యారేజ్ ఆ వివాహానికి సంబంధించిన విషయాలు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 వాటిని నేను స్పెండ్ చేయాల్సి వస్తుంది మీకు మటుకు ఖచ్చితంగా అంత ఓపిక లేదు నాకు తెలుసు ఎందుకంటే మనం ఉంటుంది రెడీ టు ఈట్ ఆర్డర్ చేసుకొని స్విగ్గీలో తీసుకొచ్చుకొని ఆ టైప్ ఆఫ్ కాలానికి మనం అలవాటు పడ్డాం ఓపికతో క్రింద అవన్నీ పుస్తకాలు పరుచుకొని చదివి రాసుకుండే టైప్ కాదు మనం ఎంత రెడీ టు ఈ రెడీ టు వేరు రెడీమేడ్ అంతా ఎవ్రీథింగ్ రెడీమేడ్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 ఏం జరుగుతుంది ఈ లోకంలో చూపించండి ఏసుప్ర తప్ప ఎవరు చూపించారు నాకైతే తెలిసేది మీరు కూడా వాటిని చూడడం నేర్చుకోండి అటువంటి తీవ్రత ఆసక్తి దేవుడు మీకు పుట్టించాలని నేను ప్రార్థిస్తాను పరిశుద్ధవా తండ్రి మీకు వర్ణాలు వేసయ్యా తెల్లని గురానికి సంబంధించిన విషయాలు మీరు మాతో మాట్లాడారు ఈరోజు అది గొప్ప జనానికి సాదృశ్యం వాళ్ళందరూ హతసాక్షులు కాబోతున్నారు త్వరలో అందరూ మరణించబోతున్నారు వైరస్ నుంచి తప్పించుకుంటే ఇంకొక కాటుకి మరణించబోతున్నారు సూది కాటుకి వారినిసలు కాకపోతున్నారు ఈ లోకస్తులు ఎంతగా మోసం చేశారు అని అప్పుడు పశ్చాత్తపడుతున్నారు నేను ఎవరిని నమ్మినో వాడే నన్ను అని దుఃఖపడుతారు అందుకే రాజులను నమ్ముకొను కంటే మనుషులను ఆశ్రయించడం కంటే యహోను ఆశ్రయించడం మేలు అన్న వాక్యాన్ని వాళ్ళు ఆ రోజు జ్ఞాపించారు అరే నేను మోసపోయిననే అనవసరంగా ఈ లోకంలో వాళ్ళ దగ్గర పోయి వీని దగ్గర పోయి ఇది ఆ టైం మోసపుచ్చు ఆత్మని దేవుడు ఈ లోకంలోకి పంపించేసిండు అది నేను చూపించిన మీకు ఎన్నిసార్లు దర్శనం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఈ లోకం మీకు బయలుదేరిపోయినది ఎప్పుడో అందరు మోసపోతున్నారు డాక్టర్స్ మోసపోతున్నారు పొలిటీషియన్స్ మోసపోతున్నారు నర్సులు మోసపోతున్నారు పాస్టర్స్ మోసపోయినారు చర్చి మెంబర్స్ మోసపోయినారు అందరు మోసపోయిన రోజు ఈ వైరస్కి మోసపోయినారు వ్యాక్సిన్స్ కి మోసపోయినారు ఇంకా రకరకాల రోగాలకు మోసపోతున్నారు అయిపోయిన వరం దేవుడు చూపించండి ఈ రా రోగాలు రావాలా దేవుని మీద ఆధపడం మర్చిపోయి మనుషుల దగ్గర పోవాలా మనుషులను నేర్చుకోవాలా బుక్స్ చదువుకోవాలా న్యూస్ పేపర్స్ చదవాలా టెలివిజన్స్ ముందు కూర్చాలా ఇంటర్నెట్లో పోయి కొట్టాలా వాట్ ఈజ్ బ్లాక్ ఫంగస్ ఏ కలర్ ఉంటుంది ఫంగస్ ఫంగసే కదా బ్లాక్ అయితేంది వైట్ అయితే తెలిపైతేనే ఫంగస్ ఫంగసే కదా అది నీ శరీరం మీద ఆనుకొని నీ శరీరం రక్తాన్ని పీల్చుకుంటుంది అది దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు దానికి అది పీల్చాల్సిందే నీ రక్తం తేళ్లకు సాదృశ్యం అవన్నీ కాబట్టి అవేమి మంట భరించరని మంట అందులోంచి మనం బయటికి వచ్చిన దేవుడు ఎంతో ప్రేమ గలవాడు తేళ్లకు దొరకనీయకుండా సర్పాలకు దొరకనీయకుండా బహు దూరంగా తీసుకొని వెళ్ళిపోయి రెక్కలిచ్చి ఎగిరిపోలాగా చేసిండు కాబట్టి ఈ మనము ఆయన కొరకు జాగ్రత్తగా జీవించడం నేర్చుకుందాం పరశుద్ధరా బాబు తండ్రి మీకు వదనాలనైనా అనేకమైన విషయాలు మీరు మా తను మాట్లాడుతున్నారు కానీ మేము వాటిని గ్రహించని స్థితిలో ఉన్నాం ప్రభా ఎందుకంటే ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉన్నాం తండ్రి పాలు స్థితిలో వయసు మల్లుతున్నా కానీ కానీ ప్రభు అది బహు ఆలస్యం అయిపోయింది మా లైఫ్లో అట్లా కాకుండా కాపాడమని ప్రార్థిస్తాం కనీసం ఇప్పుడన్నా వీటిని బహు కఠినమైనవి కానీ వాటిని నమ్లి దాన్ని చూర్ణంలాగా చేసుకొని మింగి జీర్ణించుకోవాల మీ ద్వారానే సాధ్యం ప్రభు ఇది మనుషుల వల్ల అసాధ్యం ఇది ఎవరి ద్వారా కూడా సాధ్యం కాదు కేవలం మీ ద్వారా ఎందుకంటే మీరే విప్పిండు రా ముద్రలు మీరు తప్ప ఎవరు మాకు చూపించాలని మీ సన్నిధికి వచ్చినాం నైనా ఎవరిని తోసుకొచ్చారు మీ సన్నిధికి వచ్చిన వాళ్ళని ప్రేమించే గొప్ప దేవుడు అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించడానికి మీకు ఎంతో వదనాలు బ్రదర్స్ని సిస్టర్స్ని అందరినీ ఆశ్రయించండి వారి బిడ్డలను ఆశ్రయించండి వారి కుటుంబికులని బంధువులను మిత్రులను ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని నూతనంగా అభిషేకించి ఈ వాక్యాలను గ్రహించి వాటి ప్రకారంగా జీవించే బిడ్డలుగా తయారు చేయమని ఏ సుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్గా ప్రార్థించండి స్తోత్రం ప్రభావ పశుధరా గొప్ప దేవ ఏసేయ కృపా మేడ మీకు వందనాలు ప్రభా మహిమోనత దేవ మీరు వాక్యం చేత మాతో మాట్లాడినారు ప్రభా దేవ వాక్యాన్ని మా హృదయాలు నీరుకటి ఫలింపు దేండి దృష్టిని మీరు బంధించండి ప్రభా ఏసేయ మహిమోనత దేవ కృపా మేడ సర్వాధికారి జీవం గల దేవ జీవాధిపతి మీకు వందనాలు ప్రభా ఈ యొక్క గొప్ప తరుణం ప్రభా మీ యొక్క ఆరాధనలో గడిపి ప్రభా మోకరించి ప్రార్థన చేసి విజయాన్ని పొందే ప్రభా బాక్యాన్ని ప్రభా సమయాన్ని మీరు మక్కిచ్చినారు ప్రభా ఎన్నో మరణాలు ఎన్నో శోధనలు ప్రభా అల్లు కళ్ళలో లోకమంతా కనీస మీ యొక్క గుప్పిట్లో మమ్మల్ని పెట్టుకున్నారు ప్రభావ మీ యొక్క చెంగున మమ్మల్ని ముడివేసుకున్నారు ప్రభా అందుబట్టి మీకు లెక్కలేనని వందనాల ప్రభా దాంట్లో నుంచి మేము తొలగిపోకుండా మీ యొక్క పశుధాత్మ శక్తి బలం చేత పల్లోక జ్ఞానం చేత వాక్యాలను ధ్యానించి వేసు ప్రభా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 మీ కొరకై ప్రయాస పడేసేయ ముందుకు నడవాలా ప్రభా అది మీ యొక్క ఆత్మ వల్లనే ప్రభా ప్రేరేపింపబడుతుంది కాబట్టి పశుధాత్మ ప్రతి ఒక్కరికి అంత్యకాలంలో దయచేయండి ప్రభావ విజృంభించి సేవ చేయాలా మీనామ మహిమార్థమై ప్రభా కృపజీవించండి ప్రభా కాపాడండి నాయన వేసేయ గొప్ప దేవ సృష్టికర్త మీకు వందనాలు ప్రభా వేరితనంగా వేసు ప్రభా మోసపోవడానికి వీలేదు ప్రభా గ్రహించాలి వేసు ప్రభా పరిశుద్ధ మీకు వందనాలు వివేచించాలా ప్రతి ఒక్కటి మీ దగ్గర నుంచి రావాల్సిందే ప్రభా మీరే మా దేవుడు ప్రభా ఇసయా మా రక్షణకర్త ప్రభా మా జీవం మా మార్గం మా సత్యం ఏసు మా స్వస్థత మా కొండ మా కోట మా దాగు మీరే ప్రభా ఎట్టి పరిస్థితుల్లో భయపడడానికి వీలేదు జరగడానికి వీలేదు ప్రభావ మీ ఆత్మ నడిపింపు చేత ముందుకు మేము నడిపింపబడాలా ఏసయా గొప్ప దేవా సృష్టికర్త హరియా మైటీ లార్డ్ మీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మాట్లాడే దేవా మీ యొక్క కృపల వారిని కాపాడే దేవా మీ మహిమార్థమే వారిని వాడుకోండి ప్రభా అస్వస్థత ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల మీరు కలిగజేయండి వైరస్ నుంచి వారికి విడుదల కలిగజేయండి మోకరింపు జీవితాన్ని వారికి దయచేయండి ప్రభావ ప్రచ్చాతాపడాలా ప్రభా ఏసేయా మీకు వందనాల ప్రభా స్వీకరించే కండ్లను వారికి దయచేయండి ప్రభా మనోనేత్రాలను విప్పండి ప్రభా ఇది టైం వేస్తే ప్రభావ ఇంకా ఇది దాటిపోతే వేసేయా మళ్ళా వేస్తే ప్రభావ వారికి చాలా కష్టం ప్రభా కృపయోగించండి ప్రభావ దయ యూపేయండి ప్రభా ఏసేయా మహిమనత దేవా మీరు ఆత్మకార్యం జరిగించండి వారి పట్ల పరిశుద్ధుడో వేసి ప్రభా గొప్ప దేవుడో ప్రభ సర్వాధికారి వేసే మహిమోనత దేవ మీ కొరకై స్టాండ్ ప్రతి ఒక్కరు తీసుకొని ముందుకు నడవాలా మీ మహిమను ప్రతి ఒక్కరికి ప్రకాశింపజేసి చీకటి ఉన్న హృదయాలని ప్రభా వెలుగులోకి నడిపించండి ప్రభ శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నిలకడ మనసు దయచేయండి మరి ముఖ్యంగా ప్రభా యసుక్రీస్తున్నా మమ్మన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తివంతుడా నీకు వందాలిసయ్య అబ్రహాం విశాఖ యాకోబ్ల గొప్ప దేవ కృపాసత్యత్య సంపూడ జీవం తండ్రి సకల యుగములలో రాజన్న దేవ పరిశుద్ధుర పరిశుద్ధి పరిశుద్ధి గొప్ప దేవ నీకి నీకే కృతజ్ఞతాసతులు అర్పించుకోవడం ఈ గడిచిన కాలం అంతా ఉదయం నుంచి పరుగు మమ్మల్ని సజ్జీలుగా నిలబెట్టుకున్నారు నాయన దివారాతులు కాపాడి ఇక నూతన దినం ఓ ప్రభా ఇక దినం మీరు మాకు అనుగరించినారు ప్రభా మీకు స్వరం వింటే ఒక మీ సంధిలో గడిపే ధన్యత మీరు మాకు అనుగరించినారు ప్రభా దాన్ని నీకు వందాలు ప్రభా నీకే స్థుతులు స్తోతాలు గొప్ప దేవ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగా కహలియ నా తండ్రి నా దేవ ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడిన ప్రభావ ప్రకటన గంధం ప్రభా నా తన మా కల ప్రభ మాకు ఆశ ప్రభ అది మరోసారి ప్రభ మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభావ ఓ దేవ ఒకప్పుడు ఆయన ధ్యానించిన వాక్యాలు ప్రభావ తిరిగి మా కాలంలో ఈ చివరి కాలంలో మా దగ్గర మీరు ఇచ్చినారంటే అది మీరిచ్చిన ధన్యత ప్రభా నీకు వందాలే స నీకే కృతజ్ఞతలు ప్రభావ థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్ నా దేవ నా ప్రభా నీకు వందాలేసయ్యా ఓ ప్రభా తి వాటిని మాకు తిరిగి మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా ఒక ప్రవచనాత్మైన విషయాలు ప్రభావ నా తన నీకు వందాలు చెల్లిసిన మేసు ప్రభావాటి మేము జాగ్రత్తగా పట్టుకొని జీవించే బిడలుగా తయారు చేయని ప్రభావ నీకు వందాలేసయ్యా మీరు ఆకడ తొరుగుంది ప్రభావ మీరు ఆకడ సంబంధించిన పత్తి ప్రవచనాలు ప్రకటన గంధంలో రాయబడి అది మేము జాగ్రత్తగా మేము నిదా నుంచి మేము పరిశీలించాలా ప్రభావ యోహన్ భక్తులు లాగా ప్రభావ మీ సన్నిధిలో ఉండి ప్రభావన్నిటికి మేము చూడాలా వాటిని అర్థం చేసుకోవాలా ప్రభావ అలాంటి ఆత్మీయమైన అనుభులు మేము పొందుకోవాలా ప్రభావ మీరేమ ఆ రీతి మేము ఉండకుండా మీరు సాయపడమని ప్రాదిష్టమైన ఇక చివరి అవకాశం మీరు మాకు అనుగరిస్తున్నారు ప్రభావ నైనా ఇసు వాళ్ళతో ఆ దాన్నితో ప్రభావ ఆ బిడలకు మీరు అనుగ్రహించినందుకు వన్ాలి సయ్యా గొప్ప తండ్రి ప్రతి ఒక్క బిడ తండ్రి యొక్క వాక్యం సత్యని గ్రహించి ప్రభావ అది మా హృదయంలో మేము భద్రపరుచుకోవాలా ఆ రీతిగా వాక్యం లాగా మేము మారిపోవాలా ప్రభా మీ లేఖనం పరిశుద్ధంగా మేము తయారైపోవాలా ఆ గుంపులు మేము నిదానికి నా తన ఇసు ప్రభావ నా ఇల్లుని కూడా మీరు సాయపడారు మరి ప్రభావ మీరే ఆత్మధర్మంలో నడిపించమని ప్రష్టం పరిశుభిషేకం లేకుంటే ప్రభావ వీటి మేము అర్థం చేసుకోలేం కనుక ప్రభావ ప్రతి ఒక్క బిడని ప్రభావ నూతనగా మీరు అభిషేకించే ప్రభావ ఈ సత్యాన్ని గ్రహించే బిడ్డగా తయారు చేయడం ప్రభావ ఆత్మీయత లిప్పని ప్రభావ హృదయాలు చెవులకు స్వస్థపచ్చండి హృదయాన్ని స్వస్థపచ్చని కాలని స్వస్థపచ్చని ప్రభావ అంతరంగా మీరు బలపరచమని ప్రాదిష్టం అయినా గొప్ప క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగినమన్నారు ప్రభావ మీ యొక్క మనసు లేకుంటే ప్రభావ మీ మనసులను చెప్పిన ఈ వాక్యం మాకు అర్థం కాదు ప్రభావ మీ యొక్క మనుషులు మేము మీ వాక్యాల మీరు ధరించుకోవాలా ప్రభ కఠభూషణలాగా మేము సహాయపడండి గొప్ప దేవనత యొక్క రికార్డింగ్స్ ప్రభావ ఎంతో ప్రయాసంతో ప్రభావ నైనా ఇస్తు ప్రభ మీ ఆత్మ ప్రభావ మీరు బలపచి బిడల్ ధరన నడిపించిన ప్రభావ నీకు వందాలి సై నీకే కృతజ్ఞతలు ప్రభావ మాకు మటుకు ఓపిక ఉంది ప్రభావ సహనం ఉంది మీ వాక్యం ధ్యానించ ప్రభావ సమయాన్ని బట్టి ఇచ్చిన సహనం బట్టి ఆ ఓపికను బట్టి నీకు వందాలి ప్రభావ అది మీరిచ్చిందే ప్రభా మాకు ఆసక్తి మీ వాక్యం పట్ల కనుక ప్రభా ప్రకటన తిరిగి మరోసారి మా దగ్గరికి వచ్చింది ప్రభావ ఇది చివరి అవకాశం ప్రభావ ప్రకటనగా ధ్యానించలే మేము ఇది అయిపో టైం ప్రభావ మేము ఎక్కడికి వెళ్ళిపోతే మీరు ఎక్కడ నడిపిస్తారో మాకు తెలియదు ప్రభావ కానీ ఇది చివరి ఎవరు కూడా ప్రభావ ఏ బిడ్డ కూడా ప్రభావ మిస్ కాకుండా ప్రభా ప్రతి ఒక్కరు ప్రభావ ఈ వాక్యాన్ని సత్యాన్ని గ్రహించి వాళ్ళ జీవితంలో అమలు పరచుకొని వాళ్ళ సేవలో ముందు కొనసాగించుకుని బిడ్డలుగా తయారు చేయండి ప్రతి ఒక్కరు చివరి కాలంలో సీఎను పర్వతం దగ్గరికి వస్తారు ప్రభావాళ్ళు వాళ్ళు జమ చేయాలి మేమందరిని ప్రభావ పెళ్లి ఎందుకు మేము సిద్ధం చేయాలి ప్రభా అకులను ప్రభావ నా దేవ ప్రభావ సేవలు మమ్మల్ని నడిపించండి ప్రభావ మాకు ఇచ్చిన మా పిలుపు మా ఏర్పాటు నిత్యం దృష్టిగా మరీ జాగ్రత్త పడి ఓ ప్రభావ తను మీరు సాయపడమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందలు ఇస్తాయ్యా వాకిందరం మతం మాట్లాడేందుకు ఓ ప్రభుత్వం మీ జాగ్రత్తగా మీరు రాసుకోవాలి మా హృదయాల మీద పేపర్ మీద కూడా రాసుకోవాలా ప్రభావ రాసుకోని ప్రభుత్వం దాని నుంచి ప్రభా విశీదీకరించి మనుషులకు అనేకలు ప్రకటించాలా ప్రకటించినప్పుడు ప్రభావ ఆ గుంపులకు గొప్ప జనం అంతా బయటకు ఓ ప్రభావ తన శ్రమల నుంచి వాళ్ళు బయటకు వస్తారు ప్రభావ పడి ఉన్నాయి గొప్ప జనం అంతా ఆ గుర్రాలు నింబడి ప్రభావ తెల్లగూరమేంటి కూడా ప్రభావ ఆయన ఏసు ప్రభా గొప్ప జనం కానీ ఏసు ప్రభావీకు పోతుంది ప్రభావ కానీ తిరిగి ప్రభావం అందరూ సన్నిధికి రావాల్సిందే ప్రభావ అతి సాక్షులై కాబట్టి ప్రభావాలను కొంతమంది మీరు రక్షించుకోవాలా ప్రభావం అందరినీ మీరు చెందుకు మీద నడిపించాలా అనేక జీవితాలలో ప్రభావ మిమ్మల్ని ప్రసవించాలా ప్రభావ ఓ ప్రభావ గొప్ప జన బహుమానం లాగా మీకు సమర్పించాలా ప్రభావ సూర్యుని దరించుకున్న స్త్రీ లాగా మీరు మమ్మల్ని ప్రసన్న వేదన తప్పదు ప్రభావ ఈ శ్రమలు తప్పు అయినాగా మేము భయపడం ప్రభావ ఆయన ఎందుకంటే మీరు మాకు ముందుగానే హెచ్చరించిన ఏడు సంవత్సరాల ఇలాంటి శ్రమలు ఈ లోకంలో రాబోతున్నాయని అవి వచ్చే ప్రవా మనుషులు మర్చిపోయి ప్రావా ఏదోదో ప్రభా ఏ పరిగెత్తున్నారు ఎక్కడికి కూడా పరిగెత్తన్నారు ప్రభావ కానీ మేము ఎక్కడికి పరిగెత్తాం ప్రభావ మీ పాదాలు చెంత కూర్చున్నాం ఆయన ఇసు ప్రభావ మరి అలాగా మీరు మాతో ఇంకా అనేక మంది విషయాలు మాకు బయలుపరిచి నడిపించమని ప్రాదిష్టం లేన గొప్ప దేవానికి వందాలిసయ్య గొప్ప దేవ కేవీపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మీరు దీవించండి ఆశీర్వదించండి నూతనంగా మీరు అభిషేకించొప్ప సాక్షిని పెట్టుకోండి ఓ ప్రభావతం విన్న ప్రతి వాక్యలు ప్రభావిలు రీవీలు చేసుకోవాలా ప్రభా ఆయన ఇసు ప్రభావం విన్నం లేని కాదు ప్రభావ సెకండ్ టైం థర్డ్ టైం ఎందుకు వచ్చిందంటే ప్రభా అది మాకు ఎన్నోసార్లు ప్రభావ మీరు వాక్యందరూ మా లాక్డౌన్ పేర్ లో ప్రభావ నా తను ఇసు ప్రాకాన్ని మనుషులు అంటున్నారు ప్రభావ కాపీ కూడా చెప్తున్నారు వాళ్ళు చెప్పి చెప్తుంటున్నారు కాపీ కాదు ప్రభా నైనా ఇస్త ప్రభ నా తను వేదంతో ప్రభావ ప్రయాసంతోనే ప్రభావ వాటిని గ్యాప్ కొంచేస్తే మనుషులు తృణీకరిస్తున్నారు ప్రభావి రోజు కూడా నైనా పట్ల మీ కనికరం చూపించండి మీ కృప చూపించి ప్రభుత్వం సంపూర్ణంగా నేర్చుకుని ప్రకటించాల ప్రభావ నైనా వాళ్ళ కన్నులు నిప్పన ఆత్మీయతలు ఇప్పని వాళ్ళ హృదయాన్ని తెరవని ప్రభావ ఆ బిడ్డల పట్ల మీ కనికర మీ కృప చూపించమని ప్రాదిష్టమైన ఐకికమైన విచారాలతో కొట్టుకొని పోకుండా ప్రభావ నైనా ఈ ఉత్తమ సంపూర్ణమే మీ చిత్తాన్ని మీరు జీవించాలా మరియు విశేషంగా అనేకులు వాటిని ప్రకటించి మీ చెందుకు నడిపించాలా అలాంటి కేబీపీ గ్రూప్ ప్రతి బ్రదర్స్ మమ్మల్ని అందరినీ తయారుజీ మనం ప్రార్థిష్టం నీకు వందాలి ప్రతి బిడర్ని వైరస్ నుంచి ప్రభావ వ్యాక్సిన్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకే నీకు వందాలి పర్వాలం రకరకమైన తెగుల నుంచి మిమ్మల్ని కాపాడు రెక్కలు ఇచ్చిన ప్రవా ఓ ప్రవాటిని తప్పించుకున్న ప్రభావ మీకు శంగుని మమ్మల్ని ముడేసుకున్నారు ప్రభావ ఇంతకాలం మరి నీకు వందాలిస్తే ప్రభావ గొప్ప మీరే మా ఆశ్రయదుర్గం మా కోట మా ఉన్నత దుర్గం ఆశ్రయపురం మీరే ప్రభావ పరిశుద్ధులకు తండ్రి మీకు చెంగు మమ్మల్ని ముడేసుకున్నందుక నీకు వందా ప్రభావ ఒక దినం ప్రభా ఓ ప్రభావ కొన్ని రోజుల తర్వాత ప్రభావ వాటి నుంచి మీరు ఇప్పేస్తే ప్రభా ఓ ప్రభావ అగ్ఞంలో వేస్తారని మీరు అన్నారు ప్రభావా ఏజ్ కలిగినాం ఐదో అద్యంలో అప్పుడు ఇష్టాలు ప్రజలు మొత్తం దహించి వేస్తారు అన్నారు ప్రభా అంటే గొప్ప సేవ కొరకు మేము తయారు కావాలా ప్రభావా గొప్పదేవ ఈ క్షణం వరకు మేము శంగు మేము ముడివే పడిన వారం కానీ ఒకనొక దినం మీరు ముడి ఇప్పేస్తే ప్రభావ ఒక స్పెషల్ సేవ మీరు మమ్మల్ని నడిపిస్తారు ప్రభావా అది మేము గ్రహించాలా వాటి కోసం మేము సిద్ధపడాలా అది ఎంతో ప్రయాసంతో కూడింది టైం గుడింది ప్రభావ గంటలు గంటలు వాక్యం ధ్యానించాలా వినాలా ఓపిక ఉండాల సానం ఉండాలి ప్రభావ కానీ మనుషులకు ఓపిక ఈ రోజుల్లో కానీ మాకు ఓపీకి అనుగ్రించమని ప్రాద్ష్టమైన కృపగల తండ్రి నీకు వందలేస్ అయ్యా ఓ ప్రభు ఈ లోకంలో ఎంతగానే సమయం గడుపుతున్నా కానీ ప్రభావ మీ సమయంకి వచ్చేవరికి ప్రభావ మీ సైన్కి వచ్చేవరికి మేము మా మన సెట్యూరిటీలో పోతుంది ప్రభావితిగా ప్రీలేది ప్రభావ ఏ సుక్రీస్తాం అని ఓ ప్రభావ సమస్తం ప్రభావ మీ కంట్రోల్ ఉండాలి మీ ఆత్మ మమ్మల్ని సమర్పించుకుంటాం మీ ఆత్మధైర్మం నడిపించు మన ప్రాదిష్టమైన గొప్పది వైరస్ బాధ్యతలు స్వస్థపరిచండి ప్రభావ ఆ కలువరిసీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ పతి బిడుగు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తాం ఏ సు క్రీస్తు పరిశుద్ధం ప్రతి వైరస్ అని గద్దించమని ప్రార్థిష్టం నేను మీరు పెట్టిన ప్రభావైనా కానీ మనుషులు గ్రహిస్తలేదు ప్రభావ గొప్ప మీ మధ్యలో ఎలాంటి రోగం ఉన్నదన్నారు ప్రభా ఓ దేవ ఐసు ప్రభావ మీ పాలనలో ఎలాంటి అనారోగ్యం ఉన్నదన్నారు ఆ వాగ్దానం ప్రభ ప్రతి ఒక్కరు పట్టుకుని జీవించాలని సహాయపడండి గొప్ప దేవ తన ప్రాంతంలో మీరు మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ప్రభావ మీకు రక్తం గొర్రె పిల్లల రక్తం ముట్టలేదు ప్రభావ ఆయన యేసు ప్రభ త విషయాలు మీరు మాకు వాగ్దానాలు ఇచ్చిన అన్ని మర్చిపోతాయి మనుషులైన కానీ ప్రభావ పత్తి వాగ్దానాలు మాకొరికి రాయబడ్డాయి ఆర్థికాల నుంచి ప్రకటన కదా వరకు వాటి అన్నిటి మేము జాగ్రత్తగా పట్టుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిష్టం వైరస్ బాధితి తండ్రిని మా ప్రియులు ఎంతో మంది ప్రభావ వైరస్ బాధిని పడి ఉండగా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిష్టం అనారోగ్యం నుంచి విడిపించండి ఆర్థిక పరిస్థితిని విడిపించండి ప్రభావ ప్రతి కష్టం నష్ట గురించి ఈ చివరి కాలంలో మీకు విశేషమైన స్వార్థ ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి ప్రతి ఒక్కరు నూతనంగా అభిషేకించి మీకు సంపూర్ణగా సమర్పించుకోవాలా శారీరకమైన జీవితం నుంచి విడిపించే ప్రావా ఆత్మీయమైన జీవితం మేము ముందుకు సాగిపోవాలా ప్రభావ ఓ ప్రభావ అన్నిటి అంతా మనం సమీప ఇంకా నిర్లక్ష్యం చేయడానికి వీలేదు ప్రభావ ముందుకు సాగిపోవాలి ప్రభావ ఓ ప్రభావం ఎక్కడైతే ఎవరెక్కడ ఆగిపోయినప్పుడు అక్కడి నుంచి మీ రోజు నుంచి మేము ప్రయాణం స్టార్ట్ చేయాలా ప్రభావ ఆ రీతి మేము ముందుకు పోవాలి ఆత్మీయంగా ప్రభావాలంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీరు మమ్మల్ని అందరూ సిద్ధపచ్చుకోమని త్వరలో రానున్న ఏసుక్రీస్తు పరిశుద్ధం నా మమ్మ ప్రార్థించుకున్నాం తండ్రి ఆ మేన్ మహోన్నత కృపగలి కృపా కనికరము గల దేవ సర్వలోక సృష్టికర్త నీకు వందనాలు తండ్రి ఇదిగో నా ప్రభా గడిచిన కాళ్లమంతైనా మీరు మమ్మల్ని కాచి కాపాడి నీకు వందనాలు ప్రభావ తండ్రి ఇదిగో మధ్యాహ్న కాల సమయంలో ప్రాభ ఆయన మీ యొక్క కృపా క్యక్రమం బట్టి కూడుకున్నాం ప్రాభ ఎన్నో గొప్ప విషయాలు నా ప్రాభ మీరు మాతో మాట్లాడినారు ప్రాభ మా మనోనేతల వినైనా బయలుపరిచినారు ప్రాభా ఎన్నో విషయాలు మాకు నేర్పించినారు ప్రాభా అందుకై నీకు కోట్ల ప్రస్తుతం తండ్రి ప్రవాహంలో యుగ యుగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రాభా ఇది అయినా తండ్రి ప్రభావం ఏ రీతిగా జీవించాలన్న ప్రాభా ఎటువంటి మోసపోవడానికి వీల్లేదు ప్రభా నేను ఏది జీవించాలని మాకు చూపించినారు ప్రాభ శ్రమలు సహించి గుణం సహించాలని మాకు నేర్పించినారు విషయం మంది అపేక్షించు వారు మేము ఉండాలని మాకు నేర్పించినారు ప్రాభ నైనా ఇవన్నీ ప్రభావం మేము హృదయంలో రాసుకోవాలా ప్రభావ ఇటువంటి మోసపుచ్చ ఆత్మకు నైనా మేము చూడవడానికి వీల్లేదు ప్రాభాపాటు గురవడానికి వీల్లేదు ప్రాభ తప్పిపోవడానికి అసలే వీల్లేదు ప్రాభ నైనా ప్రతి ఒక్క ఆత్మను ప్రభావం మేము వివేచించాలా ప్రాభ నైనా మీ యొక్క వాక్యాన్ని ఆత్మ నడిపింపును ప్రకారం మేము నడుచుకోవాలా ప్రాభ అయి తండ్రి మామ తప్పుకో బిడ్డలుగా మమ్మల్ని మార్చుకోండి ప్రభావ నైనా మీరేం యొక్క జ్ఞానం శక్తిని బలాన్ని దయచేయండి ప్రాభ మీ యొక్క తలంపులు నెరవేర్చే మేము మారాల ప్రాభ మీ యొక్క చిత్తంలో నడుచుకునే మేము మారాల ప్రాభ నన్ను లోకానుసారంగా ప్రాభం మా తపరమైన జీవిత విధానాల ప్రభావ రొటీన్ లైఫ్ నుంచి మమ్మల్ని విడిపించండి ప్రాభాన తండ్రి ఇటువంటి నైనా రెడీమేడ్ రెడీమేడ్ విధానాల నుంచి విడిపించండి ప్రాభానైనా కష్టపడే తత్వం మాకు దయచేయండి ప్రభావం అయినా మంచి జ్ఞాన మేము చదివినప్పుడల్లా ప్రాభ మీ యొక్క మర్మాలు మేము తెలుసుకోగలగల ప్రాభ బైబుల్ వాక్యాలన్నింటినీ మేము ప్రభావం గల ప్రాభ అనే ప్రకటించగలగల ప్రాభాలు తండ్రి మాకు అటువంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ మాకున్న మాకున్న మీ యొక్క నింపండి ప్రభావ అయినా మీ యొక్క ఆత్మ మొమ్మ ఆత్మకార్యములు మేము నెరవేర్చాలా ప్రభావ అనే మీ యొక్క చిత్తములు మేము నెరవేర్చాలా ప్రభా తండ్రి ఇటువంటి పాపములకు మా జీవితాల్లో చోటు ఇవ్వకూడదు నా తండ్రి ఇదిగో తండ్రి ఎంతో మంది నశించిపోతున్నారు వారందరి పట్ల మేము ప్రయాస పడాలా ప్రాభ నా తండ్రి నీ సన్నిధికి నా ప్రభా మేము తీసుకుని రావాలా ప్రభా మేము మేము తీసుకురావాలా ప్రభా ఒట్టి వారిగా ఉట్టి మీ సన్నిధికి రావడానికి వీళ్ళేది ప్రభా మేము అర్పణలను చేతులు పట్టుకొని ప్రభాన నీ నిడలు మీ చేతికి తీసుకొచ్చి ప్రభా మీకు సమర్పించాలా ప్రభావ అటువంటి జీవన విధానం మాకు దయచేయండి ప్రభా అటువంటి జీవన విధానాలకు మేము నడిపించండి ప్రభావ నేను ఏ రీతిగా నా ప్రభావ మేము మార్చాలను ఏ రీతిగా వాళ్ళందరూ మేము నడిపించగలగాలను జ్ఞానం అనుగ్రహించండి వివేచనం అనుగ్రహించండి ప్రభాని యొక్క శక్తిని బలాన్ని మాకు దయచేసి మనం వేడుకుంటున్నాం ప్రభా ఇదిగనైనా శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభా ప్రతి వైరస్ బాధితులను మీరు మీరు స్వస్థపరచండి ప్రభావ నాయన బ్లాక్ ఫంగస్ నాయన ఎటువంటి ఫంగస్ ఉందని ప్రభావ మీరే స్వస్థత ఇచ్చండి నైనా అనారోగ్యంతో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభావ సంపూర్ణ స్వస్థ మనకి అరుగ్రహించండి ప్రభావ ఏ చీకటి తెగులు ఉండకుండా మీరే గద్దించండి నాయన మీరే నాయన ప్రతి ఒక్కరి ఆత్మీనేతలు ఇప్పండి ప్రభావ నాయన ఈ జీవితం ఎందుకు ఉందో ప్రభావ తెలుసుకోవాలా ప్రభావ నార్యం నెరవేర్చుకే ఈ జీవితం ఉందని ప్రభావ ప్రతి ఒక్కరికి మేము తెలియజెప్పాలా ప్రభావ వారు తెలుసుకోవాలా మేము చెప్పినప్పుడు ప్రభావ లేదంటే మీరే వారు ఆత్మీయతలు విప్పండి ప్రభావ సృష్టిని పెట్టన్న సృష్టిని సృష్టికర్తమైన నీ దగ్గరకు రావాలో ప్రభా అటువంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ అటువంటి ఆత్మ నడిపింపు ఆత్మకార్యాలు జరిపించేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగొన్న ప్రభావ ఇంకా వ్యాక్సిన్లు స్టార్ట్ అయిన ప్రభావన తండ్రి ప్రతి ఆఫీసుల్లో ప్రభావ ప్రతి ఒక్క చోట అడుగుతున్నారు ప్రభావ నేను ఇదిగో తండ్రి అది శ్రేయస్కరం కాదని మీరు మాకు చూపించినారు ప్రభావ దాని దుష్ప్రభావాలన్న తండ్రి ఎవరి మీద పడకుండా మీరే నాయన గద్దించండి ప్రభావ ఇటువంటి దుష్ప్రభావాల ప్రభావం మా బాడీల మీద పంచేయడానికి వీలైన మీరే నాయన కనికరం చూపించండి ప్రభావ ఆయన ఈ వ్యాక్సిన్ బారం నుంచి ప్రతి ఒక్కరికి కాపాడి నాయన ఆహారం లేకనా ఎంతో నిరాశ ప్రాభ ప్రతి నా తండ్రి ఎంతో మంది ప్రాభ ఈ వైరస్ బారిన పడిన వారు సమస్తం ను ప్రాభ దోచుకున్నారు రోడ్డును పడ్డవాళ్ళు ఉన్నారు ప్రభా వారందరినీ బట్టి మీకు ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి మీరే ఆశ్రయదు దుర్గం నాయన మీరేనా ప్రతి ఒక్కరికి నా అండ దండ ప్రభా మీరేనైనా మా దాగు చోటి నీవే నా మీరే ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన ప్రతి ఒక్కరికి నైనా ప్రతి అవసరతం తీర్చండి నాయన మీ చిత్తంలో కూడా నడిపించండి నీ యొక్క కృప కనికరం చూపించండి నా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మేము ఆదరించగలగల ప్రభా మా శక్తిని ఇచ్చినంత వరకు మేము ప్రతి ఒక్కరికి నైనా పంచగలగల ప్రభా ఆత్మీయంగానూ పంచాలా శారీరకంగా మేము చేయాలా అటువంటి జ్ఞానాన్ని మాకు దయచిన అటువంటి శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఇదైనా మీ యొక్క చిత్రం నెరవేర్చు కృపణ శక్తిని భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా నేను ఎటువంటి నైనా మోసపు ఆత్మలకు కానీ ప్రభా పాపంలోని మేము పడిపోకుండా నేను మీ జ్ఞానాన్ని దయచేసి నేను ఈ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్దించండి ప్రభావ నేను మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి నేను మీరే కంచ కాబ్దాలు దయచేసి మీ యొక్క కృపక్క కానీ నేను గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబం పట్ల ప్రతి ఒక్కరి పట్ల మీరే చూపించినయన మీరే వెళ్ళినప్పుడు మమ్మల్ని కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె భ నాదివాని బ్రాహ్మణ సాగుతం చేసు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడాలి సుబ్రహ్మాలీస్ కలిగి మనసు ది వాక్యం ప్రభావ ఉదంలో ఉండాలి నాదివానికి ఇరుకు మార్గం ప్రవేశించాలప్రభ నాదివాని శృతం లేఖించాల ప్రభ ధనములు ఇచ్చాలా దివారా ధ్యానం చేయాలి సువప్రభాను సహాయం చేయండి అటేసి జ్ఞానం అటేసి పరిశుభాత్మభిషేకం దశని నా దివా ఇంకా సంకుల ఉంటాం మనం చూపించి కనుక రంబట్టుకుని ఒప్పుకోవడాల అలా దివానికి శోదం భయంకర సమర్కాలప్రభ నిరాకర్ జనంకు మీ దగ్గర బహుమానం కలిగిన ఈ ప్రభాన్ని పాదదిగా సిలిదా తీసుకురావాలి యశప్రభ అటీసి వార్త చెప్పి అభిషేకం జ్ఞానం తెచ్చని అటీసీ ఆత్మల భారం దని నా దీవానికి శోతం నా తండ్రి ఇంటి ఆసక్తి భక్తి యశ్వ్రభ మీరు చెప్పి నేషప్రభ అటీసీ భారం ద మనసు దేశప్రభ నా దీవానికి శోతం చేశాం ఈకపక్షం కన్నీలు ప్రార్థించేలా మోకాలు ప్రార్థించాల నా దీని సగ్గం ప్రార్థించేయాలా అలాగే ఈ హీర్మ లాంటి ప్రార్థించాలి ధాన్యం లాంటి ప్రార్థించేయాలా నా దీవానికి మీరే మాకు మార్గం మార్గం మీరే జీవం మీరే ఉన్నారు అటిసి తరం ఈ రోజు వాక్యం మాట్లాడే స్వప్రభ ఆ వాక్యం ప్రభ దివరా మేము ధ్యానం చేయాలా జగ్ర ఎంతో మంది చేయాలా నాది వేసుకొతో వాక్యం మేము ధ్యానం చేయాలా అలాగే గోపజ ప్రకటించాలా నా దీవానికి శోతం వాళ్ళ ఆత్మ తెలవాల ప్రభా ప్రకటించప్పుడు అలలి అనా దేవాలు ఉదయం తెలవబడాలా నా దీవానికి శోతం ఆ యమగిరంలో పోతుండే ప్రభావ వాళ్ళు ఉదయన తెలువబడేసే ప్రభా అలాగా మాకు వాడుకునేసే ప్రభా శిష్యులుగా వాడుకునేస ప్రభా అలలీ అని చెప్పింది మంట అలాగే ఈ ఈ ప్రభా ఈ వాక్యం మంట కన్నా అగ్ని కలగా రగల ప్రభా అలబలం నా దీవానికి అక్కడ సమీప నా దీవానికి శోతం చేసాం నా దీవానికి శోతం చేసాం ఈ లోకంలో ప్రభా అలలీ ఈ దేశంలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళ నుంచి నేను పాదాల దగ్గర యశ్వ్రభ నా దివానికి బ్రహ్మ సాకుల దివ శివడు కనకరం హలది అనాది కృప దయశప్రభ నాదివా కంకరించినేసప్రభ దయ చూపించి నాదివానికి శ్రోత మా కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాను ఈ దినం నీ రత్నంతో అడిగి వయసు ప్రభ నాదివా మాకు స్వార్థ చెప్పిన మేము వచ్చిన వేసుప్రభ అలది అనాది మేము వెనక్కు స్వార్థ చెప్పాలని నీ పాదాలు తీసుకోరావాలి మీరు మాకు సహాయం చేయండి పర్లోక ప్రియరాజా నా దీవాణి శృతం మౌనంత శక్తి మంత్రుడ నా దివాణి శృతం ఈ దేశం ప్రజల నుంచి మేము మొరబెడతాం వాళ్ళ మీద కనకరం చూపించే మనీ జాలి దేశ ప్రభావం సుప్రభా ఆలోచన తరపు దండి అలదిగా నా దివాణి చేసాం వాళ్ళ ఆ వైరస్ నుంచి ప్రభావాల గదించండి దాన్ని విడిపించండి అనేక ప్రభావ గుంపు గుంపు రావాలి ఈసో ప్రభా నీకు సంవత్సా వాళ్ళు అనేక రూప పడాలా అలా రక్షణ పొందాల వాళ్ళు స్వస్థపరిచించండి వ్యాగ్లో రక్తం పరిశుద్ధించని ఎవరి మీద హాని ఇంకా ఎవరి ప్రభావ హాని కలుగుంటా మన అందరు రక్షణ పొందాలి సో ప్రభ మీరే కరెంట్ నా ఈసానికి శుద్ధం చేస్తాం ప్రతి వైరస్ వర్తించి నేను మురబెడుతున్నాం ఎక్కడికక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు ఎక్కడ మీరు స్వస్థపరచండి వాళ్ళ మాట్లాడి జ్ఞానదేశం వార్త పంపించండి డాక్టర్లు ముట్టని తాకండి వాళ్ళు చూండి అలలిగా జ్ఞానం చేయండి అలాగే వాళ్ళవి రక్షణ పొందాలా నర్స్ రక్షణ పొందాలా వాడి వారి రక్షణ పొందాలా అలలిగా మేము ప్రార్థించే ప్రభావ దీవానికి ప్రభావం క్షమించండి వాళ్ళవి సత్యం వాళ్ళ అక్రమ ప్రభ విస్తర్పించి ప్రేమ చెల్లారిపై దీవానికి సొద్దం ఆ దిన ప్రభ మన నీ రాక అందరూ రక్షణ పొందారా నా దీవ మా బ్లాక్ లో అమ్ముతుండ్రు వాళ్ళవి ఉదయం కలిగించి సైతాన్ని గర్తించండి నా దీవానికి సుతం ఆ ఫంకసెస్ సైతాన్ని గర్తించండి చిన్న వాళ్ళవి నీ గొప్ప సేకులు కావాలా బాబు నాది ఆ బలవంతి సేకులు కావాలా వాళ్ళది స్వస్సపరచండి నా దివాన్ని శుతం చేసాం ఎసు ప్రభావం ఉగ్రత ఆపంబని ప్రభావ నా దివాన్ని కరించండి నా దీవానికి శోతం చేశాం అలాగే మా ప్రియుడు ఎంతమంది ఈ లోకం అలాని కఠిన ఒకటి ఉండబడి ఉన్నారు వాళ్ళవి ముట్టి స్వచ్ఛపరిచారు వాళ్ళు ఆత్మహత్య వండి ఇప్పుడన్నా సత్యం మీరు బయలుపరిచారు వాళ్ళు ప్రవచన వాళ్ళు కృపడి అంతేదన్న ప్రస్తుత ఆత్మీ పతికి కాంగ్రెస్ లో రావాలి అందరు ప్రవాసాలా అలాగ మీరు తయారు చేయండి వాళ్ళ స్వస్సం చేయండి అలాది అనాదివాన్ని ఇస్తుతం ఎంతో అని చచ్చిపోయి అలా అలాగ ఉన్నారు ప్రభా అనాదివాన్ని ఇస్తుతం వాళ్ళవి చూపి కనికరించండి అలా అనాది వాణి ఆత్మహత్య వాళ్ళవి రక్షణ పొందారా నా ప్రభానికి పొందాలి సుప్రభ ఈ అంత్యకాలం ప్రతి బిడ్డ రక్షణ పొందాలి సుప్రభ మీరు కారించని దుస్వాత్మని గర్దించని మోసపుచాత్మ గని నా దివాణి శ్రోతం చేసాను నిధి తీసుకు బలంగా ప్రకటించే బలాల నా దివాణి శ్రోతం అలది ఎంతో ప్రభా అని అలది మీ యొక్క జ్ఞానం తెచ్చని ఇంకా ప్రభా అది అందరు విజయత చెప్పాలా ఐక్య విజయాన్ని విడుదల పొందాల జీవితం సాధించని ప్రతి కుటుంబం చిన్నపిల్లడి సేవలు వాడబడాలా మీరే సాంజాన్ని ఈ వైరస్ కంచేసి మీదే కాచి కాపాడండి దీవించి నా దేవని ఇస్తుందాం మాకేపంలో ప్రభావ మనసారి వాట్సాప్ లో ఎంతో పెట్టి ఆ బిడరి ముట్టను తాకండి స్వసపరిచండి నా దేవాణానికి ఇస్తుందాం వాళ్ళు ఉండాలా మెరిసీ ముట్టను తాకండి ఆమె సాక్ష్యం ఉండాలా వి వాళ్ళ కుటుంబం మన రోజు మన ఎంతమంది వాళ్ళకి సాక్ష్యం ఉండాల నా దీవనిస్తుతం అన్న ప్రభా నేను మూరబెడతాను అలాగే ఈ కాలంలో ప్రభా ఈ వాక్యాలు లేకుండా మేము నశించిపోతుంటాయి ఈ కాలం ఎందుకు నిలబెట్టినట్టే ప్రభా నీ యొక్క తనం ప్రాణంప్రభ ఈ వాక్యాల ధర అన్న అంటా ఇంకా సత్యాన్ని బయలుపరిచి ఆరోగ్యం తెచ్చని బలం దక్తి తెచ్చని ఇంకా గూడ రాసత నిలబరిచి ఇంకా వాక్యం ఇంకా మాకు సత్యాన్ని బయలుపరిచి ఆ బయలుపరచడం ఉదయంలో మేము స్వీకరిస్తున్నాం యశ్వ్రభ ఉదయంలో స్వీకరించి మేము ప్రకటించాలా యశుప్రభ అన్న దీవించి ఆ కముట్టాకన్నా కవి వాక్యం చెప్పాలా బలమైన ఆత్మ బలంతో శక్తి మీ బలమైన సేవలు వాడకొని పిల్లలు మీ బలమైన సేవలు వాడుకొని ఆత్మతో జ్ఞానంతో కృప బలా వాళ్ళ ఫోచు జీవించండి అలదిగా నాది వని అగ్నికరించండి వైరస్ కాపాడండి అలదిగా చక్రవర్తి బలం మీ ఆత్మ బలంతో ఆ బిడవి వాడుకొని తన వారి ఆత్మ బలంతో సేవలు వాడుకొని వాళ్ళ కుటుంబంలో మతం లాగా ఉండరు ప్రభా ఆ విడుదల వచ్చి సుతం వాళ్ళ డాడీ వాడబడాలా వాళ్ళ కుటుంబంలో వాళ్ళవి విడుదల వచ్చని నాయసానికి ఈ రోజు ప్రభా అలియ మర్యాద కోసం చేసు ప్రభ మర్యాదకి ఇచ్చిన ప్రభా అలలియా నాది ఓపిక సహనం మా కలవరిస్తులో ప్రేమ మాకు కలిగే చేయని మళ్ళీ ఇంకా అవసరం ఉంటే చూపించని సుప్రభ అలలియా ఇంకా దేశ మోషం ఉంటే అది ఎడిచిపెట్టాలా అలలియ సేవ చేయాలా మీకు సమస్య సాధ్యమే సుప్రభావం మరువెర్చడం అలా నా దేవని ఇస్తున్నాం ఆ కల విసురు ప్రేమతో మగ్నింపని నా దీవం మీరు కారణించని అవన్న ప్రేమ అలా ని ప్రకటించాలని సాధించమని మీరు ఆకల సిద్ధపరిచి మన ఇస్తున్న ప్రసమీన్ గొప్ప దేవ ఆచారలైన వందనాలయా శోత్రభ ఈ దినం చోట ఎంతమంది భూమికి బాగా ఉన్నారు మా దేవా జ్ఞాపం కాబట్టి కుటుంబాలను జ్ఞాపం చేసుకోని తర్వాత ప్రభాతం మేము నీ యొక్క సన్నిధానంలో నీ యొక్క వాక్యం విన్నామంటే నీ కృపర్ మా దేవప్రభ మిమ్మల్ని ఈయన యొక్క సజీలకలో పెట్టుకున్నందుకు నీటి లొక్కలు ఏను వంద సూత్రం ఉలుపురబోతుంది సూత్రం సూత్రం సూత్రం ఉలుపురబోతారు మధ్యలో ప్రభా ఈ రోజు ప్రతి ఒక్క వాక్యాన్ని జ్ఞాపం ఉంచుకున్న స్థాయి చేయండి తరు సూత్రం ఉప్పు పోతుంది నికలెక్క లేని వందండి సూత్రం ప్రభా సరే వాక్యం విన నీకు ఎంతో మంది చెడు మార్గంలో నడుచుకుంటున్నారు తరుమ దేవదని జ్ఞాపకం చేసుకోండి తరుమ దేవప్రభ ఈ కోవిడ్ టెస్ట్ ఎంతో మంది మాల్పడుతున్న తర్వాత జవాబే చేసుకొని వాళ్ళకి కావాల్సిన శక్తిని బలాన్ని దేచారు మంది ఎక్కువగా మీ యొక్క కష్టంతో వాళ్ళంత్రి సూత్రం వినేకులు నీ యొక్క వాక్యం వినలేని స్థితిలో ఉన్నతారు మా దేవా ప్రభ అం చేసుకుంటారు మా దేవ తల్లి సూత్రం ఊప్రోబోతుంది ఈ వయసులో వాళ్ళని ఏలిపటి నడిపించి అందుతారు మా దేవాప్రభ తండ్రి సూత్రం ఊప వాళ్ళని దేవ మరి ఎన్నికలైన సూత్రం ఊపవుతుంది మన దేవం ఉన్నామంటే నీకు పది అవుతారు మా దేవాప్రభావ్ గృహం లేక ఎంతో మంది తిండి లేక ఎంతో మంది బాధపడుతున్నారు మా దేవాప్రభావ్ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు నీకు చేసుకొని ఒక రకాల కింద బర్దపరచుకొని మంచి ఆహారాన్ని శక్తిని బలాన్ని దేచని తెలుసు సూత్రములు ప్రభుత్వ పిల్లలు వందనాలు అవుతారు మా దేవా ప్రభావం ఎంతో మంది సమయం ప్రతి ఒక్క బిడ్డ ఇంటికి గృహానికి క్షేమకరంగా చేయకు సాయం చేయండి తల్లి సోల్ మభ తల్లి మీకు వెళ్ళక లేని బట్టి నేను ప్రతిదిన జ్ఞాపకం ఉంచుకుని నా ప్రకారం నడుచుకునే సాయం చేయండి తరు మా దేవప్రభ తండ్రి సోల్టప్రభా ఎంతో మంది లోకలి లోకరీతి ప్రేమ కోసం ఆశిస్తున్నారు ప్రతి మా దేవప్రభ మీ ప్రతి ఒక్కడ నేను ఒక ప్రేమ తెలుసుకొని ఎదురు చేరుతారు సూత్రం యుద్ధం పోతుంది సూత్ర వాళ్ళు హృదయాలు తెరు చూచారు మధ్యలో అవుతాండి సూత్రం విద్రపోతుంది ఎన్నికలెక్కలేనో మనాలేతారు ప్రతి ఒక్కరు కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటారు మధ్య రూప్రభ ప్రతి ఒక్కొక్కటి వన్ పరిశుధర ప్రేమల దేవ కృపల తండ్రి దేవా ప్రభా లెక్కలేని బంధనాల ప్రభా కృతజ్ఞత స్తోత్ర స్తోత్ర హళలి పరిశుధ్రమైన సర్వశక్తి మంత్రుడ నీకే వందనాల ప్రభా సర్వాధికారి నీకే వందనాల ప్రభా దేవాచు ప్రభా మరింత మంచి అవకాశం ఇచ్చిన ప్రభా మరి వాక్యం ప్రభా నీకు వందనాలు ప్రభా దేవా యొక్క ప్రభా మా జీవితంలో ఫలింపచ్చని ప్రభా దేవాయచు ప్రభావ మరి నీ యొక్క చెంగులో ప్రభా మేము మరి మూడు వేబడి ఉండాలా ప్రభా దేవాయేచు ప్రభా నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవా ఏ సుప్రభా మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ నీ యొక్క వాక్యం సరంగా మేము నడుచుకోవాలి ప్రభావ ఏసీఐ మాకు సహనం ఓపిక దీర్ఘ శాంతము దయచేయ ప్రభావ ఏసీఐ మేము ఓపికతో ప్రభావ యొక్క వాక్యాలు వినడానికి ప్రభావ ప్రతి ఒక్క రికార్డ్స్ మేము వినాల ప్రభావ దేవాయ చుప్రభా మాకు ఆసక్తిని దయచేయని ప్రభావ ఏ సుప్రభా ప్రతి ఒక్క బలహీనతని ప్రభావ మీరు గద్దించి కొట్టివేసే మరి ఇంకా మీరు మాకు వాక్యం చేత బలపరిచయం ప్రభా స్థిరపరిచయం ప్రభావ నీకేస్తండి దేవాయే సుప్రభా మరి వ్యూహానికి ప్రభా మరి ఎంత ఆసక్తి శక్తి ఉంది ప్రభా లే తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే ప్రభా ఆ యొక్క వాక్యాలని ప్రభావ మరి తను రాసినందుకు ప్రభావ మరి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్రభావ తనకు మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు ప్రభా దేవాయచు ప్రభా తనకి ఇచ్చిన ఆసక్తిని బట్టి ప్రభా అట్లాంటి ఆసక్తి మాకు కూడా దాయిచ్చిన ప్రభా దేవాయచు ప్రభావ తన గుడ్డితనంగా ఉన్నాక కూడా ప్రభా ఏసీయా మరి మీరు తీసుకువెళ్ళే ఈ లోకంలో జరిగింది ప్రతి ఒక్క దర్శనంలో చూపించిన ప్రభా ఏసీయా అనుభవం మేము కూడా పొందుకోవాలైనా దేవాయచు ప్రభావ మరి మీరు ఇచ్చే ప్రతి గిఫ్ట్స్ మేము పొందుకున్నటాక మీరు మాకు సహాయం దాయిచ్చిన ప్రభావ దేవాయచు ప్రభావ మేము ప్రతి దాంట్లో కూడా ప్రభా అనుభవపూర్వకమైన మేము సేవలు చేయాల ప్రభా దేవాయచ ప్రభ అనుభవం లేని జీవితం మాకు వద్దు ప్రభా దేవ మాకు ప్రతి ఒక్క దాంట్లో అనుభవం ఉండాలి ప్రభా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మేము సేవ చేయాలి ప్రభా అనేకులకు సువార్త ప్రకటించాలనైనా దేవాయేచు ప్రభా మేము ధైర్యంగా ప్రకటించాలి ప్రభా దేనికి మేము భయపడదునైనా దేవాయేచు ప్రభ ఇంకా మాకు ఆసక్తిని దయించండి ఇతలకు ప్రకటించడానికి ప్రభా మాకు జ్ఞానం దయించిన ప్రభా ఏసు ప్రభావ మరి ఆత్మ వివేచనము మాకు ఇవంటి ప్రభా మేము ఏ విషయంలో కూడా మోసపోకుండా ప్రమా మీరు మాకు సహాయం దాయించిన ప్రభా దేవా ఏచు ప్రభా మళ్ళ పాములంత్రీ తొక్కడానికి ప్రభా శత్రు అంతటి మీద కూడా ప్రభా అధికారి మీకు మాకు అనుగ్రహించండి ప్రభా ఏచు ప్రభా మరి ఆ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చిన ప్రభ దేవాచు మేము ఎలాంటి తప్పు బోధనలు మేము పడదునైనా దేవ మా నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభ సత్యమే రావాల ప్రభ దేవా ప్రభా ఎన్నో విధంగా ప్రభా మోసం చేస్తున్న ప్రభా ఆ యొక్క దుష్టాత్మలని ప్రభా ఏనామను గర్ధించి కొట్టివేసి ప్రభా నీ యొక్క వెలుగుచేత నింపి నడిపించని ప్రభా నీట్లేస్ అవుతున్న తండ్రి యొక్క వెలుగు మాలో ఉండాల ప్రభా నీ యొక్క వాక్యలు మా హృదయంలో నాటబడి ఉండాలి ప్రభ దేవాటు ఏసు ప్రభా మళ్ళ కంఠస్వరం మీద ప్రభా న యొక్క వాక్యలు మేము ధరించుకొని ఉండాలా ప్రభా ఏసే మరి మీదే మాకు ప్రభా దేవానికి లెక్కలేని వందన ప్రభా దేవాసూ ప్రభా మరి ప్రకటన ప్రభా ఇంకా ప్రభా మాకు డీప్ గా అర్థమవుటకు ప్రభా ఏసు ప్రభా ఇంకా మేము ఆసక్తితో ప్రభా చదువుటకు మీరు మాకు సాయం దాయించే ప్రభా దేవాసూ ప్రభా మరి ప్రతి ఒక్కటి కూడా ప్రభా మరియు అది ఏ విధి ఏ గుంపుకు వస్తే ఆదృశ్యం మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభా కృతజ్ఞతలు ప్రభా స్థుతులు స్తోతలు రజ దేవాసూ ప్రభా మరి ముఖ్యంగా ప్రభా ఇక్కడ ప్రభా ఎంతో మంది బిడాలు వచ్చిన ప్రభా వారి మీరు దీవించండి ఆశీర్వదించి తనింపడి ప్రభా మాకు ఏబిపిఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడం కూడా ప్రభా మరి అందరికీ సంప్రమైన స్వస్థత ఆరోగ్యం దచ్చని ప్రభా దేవాయచు మరి వ్యాక్సిన్ నుంచి మీరు మమ్మల్ని తప్పించని ప్రభా ఆ యొక్క నుంచి కాపాడినందుకు నిక్కు వందనాలు ప్రభా దేవాయచు ప్రభా మరి ఎంతమందితో వ్యాక్సిన్స్ వేసుకొని ఉన్నారో ప్రభా మరలో ప్రభా నీ యొక్క బ్లడ్ దేవ వారిని యొక్క అస్తంతో తాకండి ముట్టని స్వస్థపరిచం ప్రభా ఆ యొక్క వ్యాక్సిన్ ప్రభా ఏచు కృషి నామంలో వాటర్ గా మారబడాలి ప్రభా ఏచు ప్రభావ మరి ఏచూకృతనామం ప్రభా అది యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాల్సిందే ప్రభా ఏచూకృతి నామంలో అగ్ని ప్రశంసండి దేవ ఏచు ప్రతి ఒక్క మీద జ్ఞాపకం చేసుకోం ప్రభా వారిని యొక్క రెక్కల కింద భద్రపరుచుకోం ప్రభావ వారికి ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభా నీ సన్నిధిలో ఉండి ప్రభా మోకరించి ప్రాధాన్యం జీవితం వారికి దాయిచే ప్రభా దేవాయచు ప్రభ మేము ఆ శక్తి ఎక్కువ చూపించాలి ప్రభా నీ సన్నిధిలో మేము గడుపుటకు మీరు మాకు సహం దాయించిన ప్రభామ దేవాయచు ప్రభ నీ మాకు తోడించను ప్రభ మా చుట్టుప్రభ నీ యొక్క కవచం వేసి పెట్టాను ప్రభ దేవాచు ప్రభావ ప్రతి నీ యొక్క చిత్తాంతరంగా మేము నడుచుకునేటకు ప్రభా మరి నీ యొక్క కృపా కనికరమా పట్ల చూపించమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నీకు భరణం రావాలి వాక్యం నుంచి మాట్లాడినందుకు దీమించినందుకు వందనాలు వేసయ్యా కృతజ్ఞతలు వేసయ్యా అభిషేకించు ప్రభువా మీ యొక్క మీ యొక్క మీ ఆత్మలను మాకు రావాలయ్యాలము చేతిని అందరికీ రావ మా అందరికీ నా బమ్రా అడిగి పెట్టుకుంటాం గొప్ప రాజ్యం మరి వాక్యం బట్లు నీకు తండ్రి ప్రభా మరియన ప్రభావ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి భయంకరమైన తెగుల నుంచి నేనేసే ప్రభ మరి బయట ప్రపంచమంతా అల్లకొల్లం ఉన్న ప్రభ కలిబిల్లి ఉన్న తండ్రి ప్రభ అటువంటి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనల్ తండ్రి ప్రభా అదేవిధంగా ఎంతో మంది ప్రభా ఈ వైరస్ బాధన బాధపడుతున్నారు తండ్రి ప్రభా వాళ్ళని వాళ్ళకు కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మా కేబీపీ మిత్రులు నాయన్న సోదరులు ప్రభా ఎంతో మంది ప్రభ ఎన్నో కోల్పోయినారు తండ్రి ప్రభా దానివల్ల మీరు సాయం దేశమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము విన్న వాక్యం బట్టి నేనేసే ప్రభా దాన్ని బట్టి దాని ప్రకారంగా తండ్రి ప్రభా మరి నేను ఎక్కడ ఏ గుంపులో ఉన్నా సెలెక్ట్ చేసుకోవాలా తండ్రి ప్రభా అవును తండ్రి నేను వేసే మరి ప్రతిదీ నేను వేసే ప్రభా ప్రిపేర్ అయ్యి నేను వేసే ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా ఎంక చూడడానికి లేదు ప్రభా నేనేసే ప్రభా మీరు చివరి వరకు నేనేసే ప్రభా మేము అన్ని శ్రమలు అనుభవించి ప్రభా ప్రాక్టీస్ చేసుకొని ప్రభా ముందుకు వెళ్తేనే కానీ ప్రభా మాకు అనుభవం రాదు ప్రభా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 ఓపికని దయ దయచేమని విశ్వాసాన్ని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా న్యాయ ప్రభా చెప్పిన వాక్యం బట్టి నన్న బ్రదర్ ని దీవించి ఆశీర్వదించండిస కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాను ప్రభా బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించాను ప్రభా ఏ తెగులు రాకుండా సాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నాశ్వ ప్రభా ప్రతి ఒక్క శోధన కళలు శోధనలు శోధనలు అన్నింటినీ కొట్టువేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసు క్రీస్తు నామంలో తండ్రి ప్రభా నీ నామంలో ఏదైతే అడుగుతున్నా చేస్తున్నానన్న తండ్రి ప్రభా అవునెస్సే ప్రతి ఒక్క బ్రదర్ని దీవించి ఆశీవదించండి నీ పర్లోక జ్ఞానం దయించండి నీ కడవరి వర్షం కురూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నాయనస ప్రభా ఆ రోజుల్లో నైనసే ప్రభ ప్రతి ఒక్కరూ నేనెస్ఎస్ పూర్తిగా భయభక్తులు కలిగి ఉండేవారు తండ్రి ప్రభా మరి జీవితంలో ప్రభా ఒక్కరు లేనంటున్నారు తల్లి ప్రభా మాకు సాయం తెయించండి ప్రభా నీ ఒక్కరు ఆక వరకు మేము సిద్ధంగా ఉండాలి తండ్రి ప్రభా ఆ క్రీటాలు మేము పొందుకోవాలి తండ్రి ప్రభా ఆ పర్లోక రాజ రహస్లు మేము చేర్చుకోవాలి తండ్రి ప్రభా మరి మేము పొందుకోవడానికి సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయనసే ప్రభ మరి ఎంతో మంది నాయనసే ప్రభ అన అనారోగ్యంగా ఉంటున్నారు తండ్రి ప్రభా వాళ్ళని దీవించి ఆశీర్వదించాలి ప్రభ కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అదేవిధంగా నేను ఎన్నో చర్చలు ప్రభా ఈ సత్యాన్ని ప్రకటించలేవు తండ్రి ప్రభ అందరు అబద్ధ బోధుల్లో ఉన్నారు తండ్రి ప్రభ మరి నానసే ప్రభ ప్రతి ఒక్కరూ నేను నీ సువార్థకులు ప్రభ నీ సువార్థ చేయాలి తండ్రి ప్రభ అక్కడ విని కూర్చోకుండా ప్రభ ప్రతి ఒక్కరు బయలుదేరాల తండ్రి ప్రభ ఎందుకంటే కోత విస్తారంగా ఉన్నది పని వారు కొంచెమే ఉన్నారు తండ్రి ప్రభా అంటే నేను ప్రభ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 వాళ్ళకు నైన్సే ప్రభా మంచి ధైర్యాన్ని పొందించను ప్రభా మరి వాక్యం చెప్పేటకు నేనకు మంచి భాగ్యం దయచేయండి ప్రభావ నైనేసే ప్రభా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరి యొక్క ప్రార్థనాశం ఇచ్చేకప్పగిస్తూ ఏసుక్రీస్తున్న మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి కళ్ళ మూసుకున్నాం స్తోత్రం ప్రభా మా ప్రభాలకు ఈ మధ్యాహ్న సమయంలో దేవాయసింహ ప్రభావ ప్రతి ఒక్క చికిత్స క్రీస్తుడం గద్దించి దేవాయసిమ ప్రభా నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లేలాగిన సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా నీకు వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ దేవాయసింహ ప్రభా దాన్ని పాటించి అవలంబించేలాగిన సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క మర్మాలు మాకు విప్పిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవాయసిం ప్రభావిత నెమ్మలేసుకొని దేవాయసింహ ప్రభావ హృదయంలో నాటుకునే భాగం దయచేయండి మా ప్రభా ఇతరులకు కూడా మేము చెప్పేలాగిన సాయం చేయండి మా ఇంకా మెడైన దీవునలు మా పైన కుంభరించండి మా ప్రభా దేవాయస్మరు ఇది మొదలుకొని దేవాయస్మ ప్రభా జీవిత కాలం మొత్తం దేవాయసింహ ప్రభా నీ క్రీస్తు బిడ్డన్ గా ఉండటం సాయం చేయండి మా ప్రభా మేము దేంట్లోనూ తుట్టిలకు దుష్టక్రియల వల్ల మేము పట్టుబడి ఉన్నాం మా ప్రతి ఒక్క దాన్ని దేవాయసింహ ప్రభా మీరు దేవాయసింహ ప్రభావ బట్టి స్తోత్ర మా ప్రభా ఇంకా కల్వర శిల్వలో కర్షన్ండే రక్తం ద్వారా మాకు పాప విమోచన ఇచ్చింది దేవాయస్మ ప్రభా మాకు నూతన జీవితం ఇచ్చిన దాన్ని బట్టి ఇస్తూ మా ప్రభా ఇంకా దేవాయస్మ ప్రభా మేము దేవాయస్మ ప్రభావా అన్నా వాయిస్ దినిపడతలేదు మేడం దేవుడల్ మాపే హలో ఇప్పుడు సిస్టర్ హలో వస్తుందా ఓకే అన్న ఏమి తిందుమో ఏమి త్రాదుమో అని దేవాయస్మ ప్రభావ ఎంతగానమో దేవాయస్మ ప్రభావ మేము చింతించకుండా సాయం చేయండి మా ప్రభావ దేవాయస్మ ప్రభావ వాక్య ప్రకారం మేము జీవించటకు సాయం చేయని దేవా నీకు కట్టడలను గాయకొని దేవాయస్మ ప్రభావ దేవాయస్మ్రభ దాంట్లో దేవాయస్మాప్రభ నీతి క్రియలు నుండి మేము తగ్గించుకుని దేవ ఇంకా ముందుకు సాగలేకనో సాయం చేయండి మా నీ వాక్యంలో పాటలో ప్రార్థనలో ప్రతి దాంట్లో దేవాయస్మ మేము ఎదుటకు సాయం చేయని దేవా ఇతరులకు దేవాయస్ భ బోధించాలనే సాయం చేయండి మా ప్రభావ పరిశుద్ధాత్మ శక్తిని యొక్క ఆత్మీయ రూపంలో దేవాయస్మాప్రభ నిరూపించాడు మా ప్రభావ మాకు దేవాయస్మృ ప్రతి ఒక్కటి దేవాయస్మాప్రభ బయలుపరచాడు మా చేసిన సేవలో దేవాయస్మాప్రభా ఇంకా అభివృద్ధి చెందాలి మా ప్రభా దేవాస్మ చెప్పిన వాక్యాల బట్టి స్తోత్రాలు దేవ ప్రతి ఒక్కటి మేము భాగ్యం దయచేయండి మా ఈ సమయం పోతే మళ్ళీ దొరకదు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ దేవాయస్మ ప్రభావ నేను దేవాయ సేవించి దేవాస్మ ప్రభావ స్వీకరించి ఇంకా ముందుకు మా ప్రభా దేవాయస్మ ప్రభావ ఈరోజు చూస్తే ఎంతో మంది మరణించారు మా ప్రభా వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి మా ప్రభావ ఎంతో ప్రతి ఒక్కరు దేవాయస్మ ఇంకా దేవాయస్మ పాజిటివ్ తోటి దేవ కొట్టుమిట్టులు ఆడుతున్నారు మా ప్రతి ఒక్క ఆక్సిజన్ వల్ల దేవాయస్మ ప్రభావ దాంట్లో దేవాయస్మ ప్రతి విధమైన దుష్టకారాల చేత పట్టుబడి దేవాయస్మ ప్రభావ ఉన్నారు మా ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి విడద దయచేయండి మా ప్రభా ఏసు కృష్ణంలో ప్రతి ఒక్కటి రోగం వెళ్ళిపోయటకు సాయం చేయండి మా ప్రభా స్వసపరిచిహోవా నేనని చెప్పారు మా ప్రభా మీరు ప్రతి ఒక్కటికి దేవాష్మ ప్రభా ప్రతి ఒక్క తెగులు బారి పడిన ప్రతి ఒక్కరు దేవా లేచి నడవాలి మా ప్రతి ఒక్కరి దేవా జీవం పోయండి మా ప్రతి ఒక్క బిడ్డ నేను తలంచుకొని ఉండటం సాయం చేయండి నీ తట్టు తిరగాల మా ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క ప్రాయాచిత్తపడి దేవాస్మ రిపెంట్ కావాలా మా ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల దయచేయండి మా ప్రభావ వేరే తోడైనాడు మా ప్రభా దేవాసం మా ప్రభా వీరేదో ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మరీ స్తోత్రాలు మా ప్రభా ఇంకా మేము దేవా ముందుకు సాగటకు సాయం చేయండి దేవా ఆత్మీయ రూపకంగా దేవా ఆయస్మరు ఇక ప్రతి ఒక్క మర్వ మేము తెలుసుకొని ఇక ముందుకు సాగి ఇతరులకు మేము బోధించాలని సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఈ క్రీస్ పెట్టి వేడుకొని చూడదాం తండ్రి మహా మహోన్నతుడా కానిక మూగల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఎసయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నా ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడి నీ తండ్రి దివారాత్రములో కంటి పాప వలే ఈ యొక్క నూతన ఈ యొక్క దినముకు ఉన్న నూతన కృప అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సజీవ ఉంచి ప్రభా నీ ఆరాధనలో పాల్పొందే యోగ్యత ఇచ్చి నీ స్వరం వినిపించే భాగ్యము ధన్యత ఇచ్చిన పరలోకమందున్న నా ఏసయ్యా నా తండ్రి నీకు వందనాలు ఎసయ్యా నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఎస్ నీకే యుగయుగములు కలుగునుగాక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 అవున తండ్రి తెల్లని గృహం యొక్క గొప్ప జను సమూహానికి చూపించినారు నేను ఎర్రటి గృహం యొక్క ఘట సర్పముకు సాదృశ్యంగా చూపించినారు ఆ యొక్క తండ్రి నల్లటి ఏదైతే ఉందో గుర్రం ప్రభా అది తేళ్లకు చూపించినారు ఈ రకరకాల తెగుళ్ళంటే ప్రభ అది మృత్యు మీరు చూపించినారు ప్రభ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 మేము దాన్ని జయించాల అది ఎలా జయించాలంటే కేవలం నీ జీవమైన వాక్యము మా హృదయంలో సమృద్ధిగా ఉంటేనే తప్ప ఈ శోధనలు మేము జయించలేం ప్రభా మేము ఆ బాధలకి ఆ శ్రమలకి ఆ కష్టాలకి ప్రభా మేము సరౌండర్ అవుతాం తద్వారా ప్రభానైనా మేము శోధనలో పడిపోతాం ప్రభా కాబట్టి తండ్రి ఈ జీవమైన వాక్యము ప్రభానైనా మేము మా హృదయంలో భద్రపరుచుకోవాలా అహైక విచారముల వలన తిండి వలన మత్తులై ఉన్నాం ప్రభా కాబట్టి మేము ఇది ఇది మొదలుకొని ఆ రీతిగా ఉండకుండా ప్రభానైనా నా తండ్రి మేము తండ్రి నిబ్బరమైన స్వస్థ బుద్ధి కలిగి నాయన నీ తట్టు మేము మెలుకుగా ఉండి నాయనా ఎడతెగక ప్రార్థన చేయాలా ప్రభ ఎందుకంటే ఇది ప్రార్థించే సమయం అని మీరు చెప్తున్నారు సిద్ధపడే సమయం మీరు చెప్తున్నారు కాబట్టి నాయన ఈ లోకాన్ని మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించాలా ప్రభ నా తండ్రి నిన్ను వెంబడించకపోతే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 అవును ప్రభా వేటి మీద రాసినా అది పోతుంది ప్రభా బుక్కు మీద రాసినా పోతుంది ఎక్కడ దాచుకున్నా పోతుంది కానీ బతికున్నంత కాలం జీవం కాలం హృదయం ఉంటుంది ప్రభా కాబట్టి ఆ హృదయం అనే పలకల మీద ఈ యొక్క వాక్యాలు మేము సమృద్ధిగా రాసుకోవాలా ప్రభ అక్కడ రాసుకుంటే దాన్ని దొంగలించడానికి ఎవరికీ అసాధ్యం ప్రభ కాబట్టి తండ్రి ప్రతి ఆ వాక్యములను హృదయంలో సమృద్ధిగా దాచుకోవాలా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభ మాట్లాడినందుకు ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో సమర్పించుకుంటూ నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి తండ్రి ఆ మేన్ ఆ మేన్ కల్ మోస చేద్దాం స్తోత్రం నాయన పరిశుద్ధి యేసు ప్రభ జీవంగల ప్రభానికి వందనాలు ప్రభ సర్వోన్నత సర్వాధికారి సర సృష్టికర్తైన ప్రభానికి వందనాలు ప్రభ మా మధ్యలో ఉన్న తండ్రినికి కొట్లాది వందనాలు యేసు కృష్ణ దేవా యశసు ప్రభ ఇద్దరు ముగ్గురు నామం ఉంటా అక్కడ ఉంటున్నారు మా మధ్యలో ఉన్న ఇంతవరకు వాక్యం చేతి మీరు మాతో మాట్లాడిన కొట్లాది కొట్లాది వందనాలు ప్రభ అయానికి ఏమి చిరునాన్ని మేము చెల్లించలేం నాయనా తండ్రినికి స్తోత్ర చెల్లిస్తున్న ప్రభ పరిశుద్ధమైన తండ్రినికి కోట్లాది వందనాలు యేసు ప్రభ ఇంతవరకు వాక్యం ఏసు ప్రభా హృదయం ప్రభా హృదయం నాటి ఫలింప కావాలా ప్రభా ఏసయ్యా వాక్యం సారీగా మేము జీవించాలా దేవాదానికి లోబడి జీవించాలా ప్రభా ఏసయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకల భయంకరమైన శ్రమంలో ఉన్నది ప్రభా అయ్యా అందరి మమ్మల్ని కాచి కాపాడు వేసు ప్రభా సంఘంతో మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా ఏసు స్తోత్రం నైనా ఏసు నామలని వాక్యం చేత మమ్మల్ని ప్రతి ఒక్కడే బలపరుస్తున్నారు ఈ రోజు ప్రభా ఇచ్చిన దినంలో ప్రభా నీ కోట్ల అధి వందనల్ జ్ఞాపకం తీసుకొస్తున్నారు ప్రభా అందరిని బట్టే స్తోత్రం నైనా తండ్రి నీకే కొట్లా అది వందనాలు ఏసు ప్రభుత్ ఎవరి అవకాశం నాయనా ఏసు నీకు వందనాలయ్యా ఏసు కృష్ణ నామంలో దేవ ఎంత మంది స్వీకరిస్తలేరో ప్రభా శక్తి దయచేయండి ప్రభావ ఏ శయానికి వందనాలు అయినా నశించే కాలంలో ఉన్నాం నాయనా ఎవరైతే నశించిపోతారో వాళ్ళందరినీ సన్నిధికి వచ్చటం మీ సహాయం చేయండి గొప్ప జన సమూహాలని రక్షింపబడాలా ప్రభా వాళ్ళంతరి సన్నిధికి వచ్చి ఏసు ప్రభా వాక్యం చేద్ద ప్రభ సతాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని దచ్చేయండి నా తండ్రి ఏ శయానికే వందనాలు ప్రభావ తండ్రి నీకే స్తోత్రం నాయన భ ఇక్కడ ఎంత మంది కుడినమ్మ ప్రభ కుటుంబానికి ఇంకా సంపూర్ణ రక్షణకి మార్గం నడిపించండి నాయన వాళ్ళకున్న ఆటంకాలని గద్ధించండి నాయన తండ్రి ఈ శయానికి స్తోత్రం నైనా పతొక్క బిడ్డ ఈ రోజు కూర్చొని నేర్చుకునే శక్తి భాగ్యాన్ని ఇవ్వండి ప్రభావ ఈ శయానికి నడిపించండి నా తండ్రి యేసు ప్రభానికే వందనాలనైనా పతొక్కడ ఆత్మ సంపూర్ణంగా పొందుకొని ఈ లోకానికే బలమైన సేవ చెయ్యాల ప్రభావ బలమైన పాత్రగా మీరు పతొక్క బిడ్డను మీరు వాడుకోండి దీవించండి ఆశీర్వదించి పరిశుధపరచండి తండ్రి నీకే స్తోత్రం చెల్లిసిన ఆయన ఇంతమంది శుప్రభ వైరస్ తో బాధపడుతూ ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టండి ఆయన ఈ వాకును పంపించే బాగు చేయండి స్వస్థత ఇచ్చేయండి విడుదల దేండి యేసు ప్రభానికి వందన ప్రతి బిడకు తోడండి వాళ్ళు కూడా కుటుంబాన్ని రక్షణకి మార్గం నడిపించండి నాయన తండ్రి తెలివక తెలిసేసి నా పాప నుంటే క్షమించండి ఆయన ఇది మీరే సహాయపడే దేవుడో ప్రవ్వ గొప్ప దేవుడో యేసుప్రభ అద్భుత దేవుడు ఆశ్చర్యకారుడు నా తండ్రి ఏ వందనాలు స్వస్సపరిచే యేసుప్రభ దేవుడో నువ్వు ప్రవ్వ మీరే కారం జరిగించి వాళ్ళు స్వస్థత దయచేయండి దయచేయండి యేసుప్రభ మరి కుటుంబకులు ఇంకా రక్త సంబంధం ఇంకా ఎవరైతే మారలే సంపూర్ణంగా మారాలా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మారాలా ప్రవ్వ ఏసు ప్రభానికి వందనాలు ఎక్కడైతే నమ్మ ప్రాంతం అక్కడంతా మారం కృషన్ నామలో పతొక్క బిడ్డ రక్షణకు మార్పు వచ్చటమి సహాయం చేయండి ఎవరు కూడా నశించడానికి వీల్లేదు ప్రభ పతభ గుర్తెరుటకు శక్తి వాళ్ళకు దయచేయండి ప్రభావ యేసు ప్రభానికి వందనాలు పత ఒక్క బిడ్డను తీవించండి ఆశీర్వదించి నేను రాక పత ఒక్క బిడ్డ సిద్ధపరచుకొని నీ నామానికి మేమ తెచ్చుకోమని ఏసుకృసం అడిగి వేడుకుంటున్నాం అడుగు పర్షులు అడుగు పర్శుద్ధడు పరిశుద్ధులు అడుగు అడుగుతున్నాను ఇంకా అన్నా ప్రే చేసేట్టు అందరూ అయిపోయారు అన్నాడు ఆశీర్వాదం ఫైనల్ ఆశీర్వాదం ఇచ్చాను అన్నే ఇచ్చాను బ్రదర్ పరశుద్ధరా బ్రదర్ నువ్వే ఇచ్చేసి ఆశీర్వాద కృప కనికరము సమాధి పరిశుధాత్మ మనకి మన కుటుంబాల సదాకాలం తోడైండును కాక ఆమె ప్రెజల ప్రెజల ప్రెజల